సూత్రం రజా పరిశుద్ర సర్వసృష్టికర్త మొహనంతరానికి వందాను రజా ఇదిగో నీ యొక్క సన్నిధి నేను కోరుకున్నాం రజా మేము ఆన్లైన్ లో కోరుకున్నాం అవును రజా ఎస్వ బ్రభ ఇక్కడ ముగ్గురు నాకు నామే అంటున్నావు అక్కడ నేను ఉంటాంటాను రజా మా మీరు దిగండి దేవ ఎసో బ్రభా ఇదిగో రాజా నడిపించండి అనేక మంది రావాల రజా ఎస్సో బ్రహ్మ నీకు వర్తమానం పంచుకోవాల రజా ఎస్వ ప్రభావ ఇదిగో రాజా ఎస్వ బ్రభ వాళ్ళ పాటల మీరు మహిం పొంది నీకు ఆత్మకాయని ఏసు క్రిస్తున్న ప్రశాంత్ అండి అమేన్ పాట పాడండి అన్న ఓకే సార్ పాడుతున్నాను సార్ కొన్ని సార్ ఓకే అన్న అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిష్ధుడా ఏసయా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా ప్రతివసంతము వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతివసంతము వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించుని ప్రభువా దేవా మహిమా పరచద కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో ప్రభువాదేవా మహిమా పరచద కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఈస్యా నా నిలు వెళ్ళ నిండున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి పడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా పరిమలించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని పరిమలించునే నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతూ హర్షధ్వనులాతూ పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతూ హర్షధ్వనులాతూ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నానిలు వెళ్ళనిండి ఉన్నావు మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల నమస్కారము చేసేదా నా మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా కాగిలపడి నమస్కారము చేసేదా హా లే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు రాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా బాజతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రి వై నా బాధ్యతలు పరించితివే యహోవ దేవా మహిమా పరచద స్తుతితి గీతాలతో స్తుగీతాలతో ఎహోవ దేవా మహిమా పరచద స్థుతిగీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఈస్యా నానిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును చంకనెత్తుకుని కాపాడును yesayya tali la lalinchunu tanrila preminchunu tali la lalinchunu tanrila preminchunu dalli premin aina marachuneemo nenu ninnu maruvanu choodumunaa ra cheetulalo nindu chekkeyunnanu తల్లి అయిన మరచునేము నేను మరువను చూడు మునార చేతులూ పిల్లనీయను నేను నిన్ను కాపాడు వాడుకుల కడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తరి మెట్టులని వీడిపోదు నా కృప నీకు నా నిబందన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టులన్నీ వీడిపోదు నా కృపణీకు నా నిబంధన తొలగదు దిగులు చేదా నీదు భారమంతమోపి నాది శాంతిన సిగెదా అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్య తల్లిలా లాలును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకెత్తుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును tanrila preminchunu tallila lalinchunu tanrila preminchunu hallelujah thank you sister praise the lord మహాపరిశుద్ధుడు వయు ఉన్న తండ్రి కృపా కనికరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభువా మా రక్షకుడు మా విమోచకుడు వయున్న తండ్రి పరలోకమందున్న తండ్రి పరలోకమందున్న దేవ ఎస్ ప్రభ నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు ప్రతి విషయమునందునైనా మీరు మాకు తోడుగా సహాయకుడుగా సహకారిగా ఉంటూ నడిపిస్తున్న దేవుడు అవు దానిని బట్టి నాయనా నీకు వందనాలు దానిని బట్టి నీకు స్తోత్రముడు ప్రభ ఇది వలన తండ్రి రాత్రికాల సమయంలో నీ పాదాల ఎద్దుకు మేము వచ్చినాం ప్రభ నీ స్వరం వినడానికి ప్రభ కాబట్టి నీ స్వరం వినాలంటే అలా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు నీ వాక్యానికి సాత్వికంతో అంగీకరించే హృదయం ఆ వాక్యానికి తగినట్టుగా జీవించే జీవితం మాకు దయచేయండి నా స్వనితిని స్వబుద్ధిని మీరు తొలగించండి నా ప్రవర్తన అంతటా ఎందు తండ్రి నీ అధికారానికి లోబరుచుకుంటున్నా ప్రభ మీరు నన్ను ఒక పాత్రగా తీసుకొని తండ్రి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మాకు బయలుపరచండి ఏ రీతిగా ప్రభా నీకు దగ్గరగా జీవించాలో మీరు మాకు చూపించమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఏబు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనము ఏబు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో మరియు యహోవ భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను కాబట్టి ఈ యొక్క వాక్యము ఈ యొక్క ప్రవచనము కాబట్టి ఈరోజు ధ్యానించే అంశం అంతా ఈ ప్రవచనానికి రిలేటెడ్గా ఉంటుంది అన్నట్టు కాబట్టి మనుషుల యొక్క వివేచన ఏమైందంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే జ్ఞానం అంట కాబట్టి అని ఎవరు సెలవిచ్చండు ప్రభు అయినా ఆయన నరులకు సెలవిచ్చాను కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతను ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం ఏ జాతి ఎంతటి గొప్ప సేవకుడైనా అది రెవరెండైనా ప్రవక్త అయినాకంలో ఎంతటి వాళ్ళైనా గాని ఆయన దృష్టిలో అందరూ సమానులే ఆయన దృష్టికి అందరూ ఒకటే ఎందుకంటే యహోవా నీటి న్యాయములు జరిగించు దేవుడు ఆయన శాసనములు ఆయన కట్టడలు ఎవరైతే ఆయన ఎందు లోబడి ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయనకు విధేయత చూపించి నడుచుకునే వాళ్ళందరూ చూడండి వాళ్ళందరూ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే ఎవరైతే దుష్టత్వం అంటే చెడు విధానం చెడు మార్గం కాబట్టి చెడు తలంపులు కలిగిన వాళ్ళు కావచ్చు చెడు ఉద్దేశాలు కలిగిన వాళ్ళు కావచ్చు చెడు తలంపులు చెడు ఉద్దేశాలు చెడు కార్యాలు కలిగిన వాళ్ళు చెడుతనం కలిగిన వాళ్ళు వాళ్ళు దేవుడు చెప్తాడు అది విడిచిపెడితే నువ్వు వివేకం కలిగి ఉన్నట్టు అన్నట్టు కాబట్టి దేవుని ఎందు భయభక్తులే మనకు జ్ఞానం కాబట్టి దుష్టత్వాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో మనం వివేకులం అవుతాం కాబట్టి కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనంలో నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ధ చోటు లేదు కాబట్టి మనమంతా అనుకోవచ్చు మనం ఉండే సహవాసాన్ని బట్టో లేదా మనం కలిగి ఉన్న మనం చేసే ప్రార్థన బట్టో దేవుని పట్ల మనకున్న ఆసక్తిని బట్టో లేదా మనం వెళ్ళే పరిచర్యని బట్టో లేదా దేవుని గురించి ప్రకటించే విధానాన్ని బట్టి నేను దేవుని దృష్టికి యోగ్యుడిగాను నేను దేవుని దృష్టికి కరెక్ట్ గాను ఉన్నాను అని అనుకుంటాం కానీ దేవుడు మనల్ని కనిపెట్టేది మొదట మన ప్రవర్తన నువ్వు ఎంత సేవకుడు అయినా కావచ్చు ఆయనకు అవసరం లేదు నువ్వు ఎంతటి ఉన్నతమైన వ్యక్తివై ఉండొచ్చు ఈ లోకంలో నీకు ఎంతైనా పేరు ఉండొచ్చు ప్రఖ్యాతులు ఉండొచ్చు ఇవన్నీ కలిగి ఉండొచ్చు కానీ ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండే మనలో దుష్టత్వం ఉంటే మనలో చెడుతనం ఉంటే మనలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం లేకుండా ఉంటే దేవుని మాట విని ఆ మాట విని గ్రహించుకోకుండా దాని ప్రకారంగా జీవించకుండా ఉంటే నువ్వు ఎవరిపైనా కావచ్చు ఈ లోకంలో గొప్పవాడివి కావచ్చు కానీ నువ్వు దేవుని దృష్టికి గొప్పవాడివి కావన్నట్టు ఎందుకంటే ఎవరైతే దుష్టత్వంలో ఉంటారు వాళ్ళని చూసి దేవుడు ఎప్పుడు ఎన్నడు ఆయన ఆనందించే దేవుడు కాడు ఎందుకంటే దుష్టత్వంలో ఉన్నవాళ్ళే చెడుతనంలో ఉన్నవాళ్ళు చెడుతనానికి వాళ్ళ హృదయంలో చోటిచ్చిన కాబట్టి దేవుడు చెప్తాడు ఈరోజు మనము దుష్టత్వంలో ఉంటే అది ఎలాంటిదంటే ఒకరి పట్ల నీ కోపం ఉన్నా ఒకరి పట్ల అసూయ ఉన్న ఒకరి పట్ల ఈర్ష్య ఉన్న ఒకరిని క్షమించలేని హృదయం ఉన్నా ఒకరు చెప్పేది వినలేని స్థితిలో ఉన్నా ఒకరి పట్ల నువ్వు సహాయపడలేకపోయినా చూడండి ఇవి ఏవైనా కానీ నీ ప్రవర్తన నా దేవుని దృష్టికి అది సరైనది కాదు కాబట్టి ఆయన మనల్ని ఆ రీతిగా ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు మనం అనుకుంటాం ఆయన శృతిస్తున్నాము పాటలు పాడుతున్నాము మనం ఒక మత్తులో ఉన్నాం వాస్తవంలో లేమన్నట్టు వాస్తవంలో ఉంటే నా జీవిత విధానం ఎలా ఉంది నా సాక్ష్య విధానం ఎలా ఉంది అవి పరిశీలించుకుంటామన్నట్టు అవి దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటామన్నట్టు నీ సహోదరుని మీద నీ కోపం ఉంటే నువ్వు ప్రార్థించక మునుపు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి వచ్చి నాకు ప్రార్థించమన్నాడు యేసుప్రభ్ చెప్పండి ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళున్నారా ఈరోజు చూడండి ఎందుకు దేవుడు ఇది దుష్టత్వం అన్నట్టు అలా దుష్టత్వంలో ఉండి దాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా నేను జ్ఞానంతోనే ఉన్నాను అనుకుంటే నువ్వు ఒక అజ్ఞానివి ఒక అవివేకం అన్నట్టు ఎందుకంటే దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగలేవు అదే అంటాడు అపోస్తుడైన పౌలు ఎపస్సీ పత్రికలు ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోను అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించు వారినై దేవుని చిత్తమేంది మనం జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి ఎట్లా అజ్ఞానం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినది అన్నట్టు వివేకం అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం అన్నట్టు దేవుని చిత్తమేంది ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా జీవించాలి కాబట్టి సమయాన్ని ఎందుకు పోనీకా సద్వినియోగం చేసుకోమన్నాడంటే ఆయన సన్నిధిలోనూ అడుగుతూ ఉండాలన్నట్టు నీ గురించి దావీదంటాడు కదా నా అంతరంగంలో కానీ నా అంతరింద్రియాలో కానీ ఎక్కడ పాపం ఉందో అది చూసి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేస్తాడు ఈరోజు అలాంటి ప్రార్థన చేసే వాళ్ళు లేరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ దృష్టికి వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అన్ని విధాలుగా మేము దేవునికి కరెక్ట్ గా ఎందుకంటే మనము మన నలుసు కంటలో ఉన్నది తీసుకోకుండా మన కను దృష్టి ఎప్పుడు ఎదుటి వారిని చూస్తుంది ఇది దేవునికి ఇష్టం లేని పని అన్నట్టు ఈరోజు దేవుడు మనుషుల పట్ల ఈరోజు మనం ఎలా ఉన్నాం మొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి నేను నా దేవుని దృష్టికి ఏ రీతిగా నడుచుకుంటున్నాను నేను నా దేవుని పట్ల ఏ రీతిగా ఉన్నాను ఎలా జీవిస్తున్నాను ఆయన పట్ల ఆయన త్రోవలో నడిచేవాడిగా ఉంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన నేను ఉంటే నా స్వభావం దేవుని స్వభావం లాగా ఉండాలే తప్ప నా స్వభావం లాగా కనిపించకూడదు నా కనిపించకూడదు కాబట్టి నాలో దోషం ఉంటే నాలో పాపం ఉంటే నాలో చూడండి దేవునికి విరోధకరమైన జీవితం కలిగి ఉంటే నేను ఎదుటి వారిని చూపిస్తే నేను ఎంతటి వేషధారకుణ్ణి ఈరోజు లేరా మన మధ్యలో అలాంటి వేషధారకులు ఎందుకంటే నీ హృదయ అంతరంగంలో ఉన్నదాన్ని కూడా ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు కాబట్టి ఆయన దృష్టికి సమస్తము ఆయన నేత్రాలకు ప్రతిదీ తేటగా కనబడుతుంది నువ్వు అనుకోవచ్చేమో పైకి మంచిగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తిగా కనిపించవచ్చు నీ హృదయంలో ఏముందా వ్యక్తి పట్ల ఎవరు జోడగలరు మనము కపటముగా చూపి జీవిస్తాం మనం చూపించే ప్రేమైన మనం చూపించే మంచితనమైన అవతల వ్యక్తి పట్ల అది కపటముతో కూడిందై ఉంటది కానీ అది మనుషులు గ్రహించలేకపోవచ్చు కానీ దేవుడు ప్రతిదీ గ్రహించగలడు కాబట్టి నువ్వు వివేకం కలిగిన వ్యక్తి నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా ఎందుకంటే నీలో దుష్టత్వం ఉంటే అది చూచి దేవుడు నీ పట్ల ఆనందించడు కాబట్టి చెడుతనము దేవుని యొద్ద చోట లేదు కాబట్టి ఎందుకు దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా వాళ్ళు ఎవరు వివేకవంతులంటే ఎహేచ్కల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచనము ఇక్కడ ఏముందంటే మనుషులందరూ నా వశంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు ఆయన వశంలో ఉన్నారంటే ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా సృష్టించబడిన వాళ్ళు కదా కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని వశంలో ఉన్నారు తండ్రులేమి కాబట్టి తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును ఇక్కడ దేవుడేమి ఈ వాక్యాన్ని మరుగుపరిచినట్టో లేదా కలిపి చెప్పడము ఏం చెప్పడు దేవుని మాట ఎప్పుడు తేటగా ఒకలాగానే ఉంటాయి మనం చూస్తే పేతుడు రాసిన పత్రికలు చూసినా అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలు చూసినా యూహాను రాసిన పత్రికలు చూసినా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ సువార్తలు చూసిన వాక్యాలన్నీ ఒకదానికి దాని భావము దాని అర్థము దాని విధానం ఒకలాగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ ఆత్మ కలిగిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ ఈచ్ఛలతోనో ఊహలతోనో వాళ్ళ ఇష్టాలతో కల్పించి ఊహించుకొని చెప్పింది కాదు పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే బయలపరిచనివి కాబట్టి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు పాపము చేయు వాడెవడో వాడు మరణము నొందును ఇది డిసైడ్ అన్నట్టు చెప్పండి పాపం అంటే ఏంది మనం చూస్తే ఒక తాగేవాడినో లేదా ఒక వ్యభిచారం చేసే వాళ్ళనో లేదా ఈ లోకంలో ఉన్న అన్ని జనులు కాబట్టి వాళ్ళ విగ్రహాలు తట్టు తిరిగి ఉన్నారు వాళ్ళ పాపంలో ఉన్నారు అని మనం వాళ్ళని చూసి మనం అనుకుంటున్నాం కానీ అసలు పాపం చేయు వాళ్ళు ఎవరు ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్న వాళ్ళు చెప్పండి దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ నువ్వు వ్యక్తిగా నీ జీవితం ఉందా ఆ రీతిగా నీ ప్రవర్తన ఉందా ఆ రీతిగా నీ సాక్ష్యం ఉందా ఆ రీతిగా దేవుని దృష్టిలో నీ క్రియలు కనిపిస్తున్నాయా అలా ఉంటే నువ్వు పాపం లేనివాడి అవుతావు కదా ఈరోజు ఆ రీతిగా ఎక్కడున్నారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడమే పాపం దేవుని దेवని మాట విని లోబడకపోవడమే పాపం దేవుని మాట విని ఆయన పట్ల భయభక్తులు కనపరచపోవడమే పాపం అదే భక్తిహీనత అన్నట్టు అదే అవిధేయత అన్నట్టు త్. కాబట్టి పాపము చేయు వాడెవడో వాడు ఎందుకు ఈ మాట అంతా చెప్తుండంటే ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనంలో ఒకడు నీతిపరుడై యశప్రభు చదువుతుండే ఇక్కడ ముగ్గురిని తీసుకున్నాడు ఒక నీతిపరుడు ఉన్నాడు తను ఎట్లా దేవుని దృష్టికి ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడల ప్రకారంగా ఆయన శాసనముల ప్రకారంగా నడుచుకున్నాడు తన విధానం ఎలా ఉంది తన క్రమం ఎలా ఉంది తన యొక్క విధానం దేవుని పట్ల ఎలా ఉంది అన్నది దేవుడు చూపిస్తాడు అదే మనం చూడబోతున్నాం అన్నటి తర్వాత ఈ నీతి పరుడికి పుట్టిన ఒక కుమారుడు ఉంటాడు అతడు పాపంలో ఉంటే తన విధానం ఎలా ఉంది తన క్రమం ఎలా ఉంది అన్నది కనిపిస్తాడు ఈ పాపంలో ఉన్న వ్యక్తికి ఇంకొక కుమారుడు పుడితే అతని విధానం ఎలా ఉంది ఇలా మూడు రకాలుగా దేవుడు వాక్యందర మాట్లాడతాడు ఇందుకు ఈ మాట అంతా చెప్పాలంటే దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టడానికి అన్నట్టు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడానికన్నట్టు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు నశించిపోకుండా జీవించడానికి బ్రతకడానికి అన్నట్టు మరణంలో పాలు ఆయన యొక్క జీవంలోకి నువ్వు పాలు కొరకు అన్నట్టు కాబట్టి ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించు వాడై కాబట్టి ఒక నీతిపరుడు ఉన్నాడు అతను ఎలా ఉన్నాడంట దేవుని దృష్టికి దేవుని యొక్క నీతిని ఆయన యొక్క న్యాయములను అనుసరించేవాడిగా ఈ వ్యక్తి ఉన్నాడు యహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనంలో పర్వతముల మీద భోజనము చేయకయు ఇతని ఇలా ఇతను ఎలా ఉన్నాడంట పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకుని నా విగ్రహములు చూడకయు తన పొరుగు భార్యను చెరపకయు బహిష్ఠైన దానిని కూడకయువనినైనను బాధ పెట్టకయు ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాల ఎస్ ప్రభు కీడు చేత కాదు మేలు చేత జయించమన్నాడు మనం కొత్త నిబంధన పత్రికల్లో చూస్తే కీడు నువ్వు అనుభవించైనా సరే నీ పట్ల ఎదుటి వారికి మేలు జరగాలే తప్ప ఎదుటి వారికి నీ పట్ల ఇబ్బంది జరగకూడదు ఎదుటి వారికి నీ పట్ల కీడు జరగకూడదు ఎందుకంటే దేవుడు చెప్పిన విధానం అన్నట్టు చూడండి దేవుడు ఏమంటాడు పర్వతాల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకునిన విగ్రహములు తట్టు చూడకయు మనకు తెలుసు ఇది ఆత్మీయంగా నూతన నిబంధన ప్రకారంగా లోకంలో ఉన్నదంతాయు శరీరాశ నేత్రాశ జీవపడంబము ఇది తండ్రి వలన కలిగినవి కావు అన్నాడు కాబట్టి ఇది ఒక విగ్రహం అన్నట్టు ఈ లోకాన్ని ప్రేమించడం అన్నట్టు ఈ లోకంలో ఉన్న వాటి పట్ల ఆశ కలిగి ఉండడం అన్నట్టు కాబట్టి మీరు పైన వాటిని వెతకండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు మీ జీవము అక్కడ దాచబడి ఉంది కాబట్టి మీరు మృతి పొందిండ్రు అని కూడా చెప్తాడు పౌల్ కొలసీ పత్రికలు అంటే మీరు చనిపోయిన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మరణంలో పాలు వాళ్ళు కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి మూడో దినంలో లేపబడిండో ఆయనని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందడం ద్వారా మనము కూడా ఆయనతో పాటు మృతి పొంది సమాధి చేయబడి పాతి మూడో దినాన లేపబడి తండ్రి ఎట్లయితే మరణల వేదానాలను తొలగించి ఆయనని లేపిండు ఆయనని నమ్మి విశ్వసించడం ద్వారా మనము కూడా ఆ రీతిగా తండ్రితో పాటు లేపబడి పర్లోక మందు కూర్చున్న దేవుడు మన జీవాన్ని పెట్టిండు కాబట్టి మీరు మృతి పొందిండ్రు కాబట్టి భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని పౌరులు తన పత్రికలో తెలియజేస్తాడు కాబట్టి ఇస్రాయేలీలు పెట్టుకునే విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాణి భార్యను చెరపకయు కాబట్టి ఇది ఆత్మీయంగా మోహపు చూపులు ఒక స్త్రీని మోహపు చూపులతో చూచి ప్రతివాడు ఆ స్త్రీ ఏముంది పురుషుడైనా స్త్రీ అయినా స్త్రీ పురుషును చూసినా పురుషుడు స్త్రీ చూసినా వీళ్ళిద్దరూ వ్యభిచరింపబడిన వాళ్ళన్నట్టు కాబట్టి తన పొరుగువాణి భార్యను చెరపకయు బహిష్ దానిని కూడకయు ఎవరినైనాను బాధ పెట్టకయు అతని తాకు చూడండి రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి అంటే నువ్వు ఎవరికైతే రుణపడున్నావో వాళ్ళకి నువ్వు చెల్లించాల్సింది కూడా నువ్వు చెల్లించాలన్నట్టు తర్వాత బలాత్కారం చేత ఎవనికైనా నష్టము కలుగజేయకు కాబట్టి నీ ద్వారా ఎవరు నష్టపోకూడదు నీ ద్వారా ఎవరు బాధపడకూడదు నీ ద్వారా చూడండి ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఆకలి గల ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అంటే ఎవరైతే బేదలున్నారో ఆకలి కొనిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు నువ్వు మాత్రము వాళ్ళకి ఆహారం ఇచ్చే వ్యక్తిగా ఉండి ఎవరైతే దిగంబరులై ఉంటారో వాళ్ళకి ఏం చేయాలంట బట్టలు ఇవ్వాలంట అందరూ బాగానే చదువుతారు ఆత్మ సంబంధంగా ఆహారం పెట్టాలో వాక్యమే ఆహారము బట్టలంటే వస్త్రాలు రక్షణ చెబుతారు అందుకు యేసుప్రభు వ్యర్థుడా క్రియలు విశ్వాసం మృతం కాబట్టి వాడు ఏ స్థితిలో ఉన్నాడా ఏ స్థితిలో ఉన్నాడా ఆ స్థితికి నువ్వేం చేయాలా అది చెయ్యాలా ప్రార్థన చేస్తాం దేవుడు చూస్తాడంటే ఇది కాదన్నట్టు మనుషుల విధానం కాబట్టి వాడి స్థితి ఏంది ఆ లో ప్రభు ఉంటే ఇతనికి ఏ రీతిగా సహాయపడతాడు కాబట్టి ఇప్పుడు ఆయనను పోలి నడుచుకున్న నేను ఆయనలాగానే చేయాలి కాబట్టి ప్రభు ఉంటే ఏం చేస్తాడో ఇప్పుడు నేను అదే చేయాల ప్రభు ఇప్పుడు ఉంటే ఆహారం పెట్టి పంపుతుడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వస్థపరచు కోరుతున్నారు అని దేవుడు కాబట్టి వాళ్ళ విధానం ఏది అన్నదిను గ్రహించి చూడండి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు కాబట్టి వడ్డీకి అప్పించే వారిగా ఉండద్దు అప్పించి లాభం తెచ్చుకునే వారిగా కూడా ఉండదు అన్యాయము చేయకయు కాబట్టి ఈ వడ్డీకి ఇచ్చేది వడ్డీ నుంచి లాభం తెచ్చుకునేది ఇదంతా అన్యాయం కదా నిష్పక్షపాతముగా న్యాయము తీర్చాల ఎవరు నీలో కపటం ఉండద్దు నా కాబట్టి నేను భుజాల మీద వేసుకుంటాను ఎదుటివాడు కాబట్టి వీని నేను అంటాను చూడండి మనలో యేసు ప్రభులో లేదు యేసు క్రీస్తు ప్రభువే ఆయన విధులు ఆయన న్యాయములు ఆయన నీతిని జరిగించేవన్నీ ఆయన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరి పట్ల ఒకలాగానే జరిగిస్తాడు దేవుడు పక్షపాతి కాదు అందుకు పేతులు అంటాడు దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నానన్నాడు ఎందుకు అందరికీ ప్రభువే కాబట్టి మనలో పక్షపాతం ఉంటుంది ఈ లోకంలో ఉన్న పక్షపాతం ఉంటుంది కానీ నువ్వు క్రీస్తును కలిగిన క్రీస్తుకు లోబడేవాడివైతే నువ్వు నిష్పక్షపాతంగా ఉండాల చూడండి న్యాయము తీర్చి యదార్థ పరుడే కాబట్టి నిష్పక్షపాతంగా ఉండే వాళ్ళే యదార్థ పరులు అన్నట్టు ఎలా ఉంటారు నా కట్టడలను గైకొనచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి అగును ఎవరు దేవుని దృష్టిలో నిర్దోషి అంటే ఇవి పైన ఉన్న వాటి అన్నిట్లో కాబట్టి దేవుడు ఎప్పుడు నిన్ను నిర్దోష చేస్తాడంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆ వాక్యానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునికి విరోధమైనది దేవుని దృష్టికి ఇష్టం లేనివి ఆయన దృష్టికి అసహ్యమైనవి ఆయన ఇష్టపడని ఏ కార్యము నువ్వు చేయడానికి ఇష్టపడ వాళ్ళే నిజంగా దేవుని ఎందు లోబడి భయభక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి ఎవరు దేవుని దృష్టికి నిర్దోషి అవుతాడంటే ఈ పైన చెప్పిన అన్నట్టు అప్పు ఇవ్వడు అప్పు నుంచి వచ్చే లాభం తీసుకోడు తన పొరుగు ఏది ఆశించడు ఎవరైనా ఆకలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టే వ్యక్తిగా ఉంటాడు ఎవరైనా దిగంబరులు ఉంటే వాళ్ళకి బట్టలు ఇచ్చేవాడిగా ఉంటాడు ఇతని ద్వారా ఎవరైనా మేలు పొందే వాళ్లే కానీ ఇతని ద్వారా ఎవరు నష్టపోయే వాళ్ళు కాదు ఇతని ద్వారా ఎవరు బాధపడే వాళ్ళు కాదు అందుకు ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తాడు ఇలా నువ్వు ఆయన సన్నిధిలో నీ క్రియలు కనబడితేనే నువ్వు ఆయన దృష్టికి నిర్దోషి అన్నట్టు అంతే చేసే పరిచర్ని బట్టో లేదా నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న ఆసక్తిని బట్టో నువ్వు ఉన్న ఉపవాసాన్ని బట్టో లేదా నువ్వు చేసే ప్రార్థన బట్టో నువ్వు వచ్చే ఈ సహవాసాన్ని బట్టో ఇది నేను దేవుని దృష్టికి నేను ఆయనకి కరెక్ట్ గానే ఉన్నానంటే నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్టు నువ్వు మోసంలో ఉన్నట్టు మోసపురిచే ఆత్మ నీలో ఉన్నట్టు అన్నట్టు ఇది రుజువు ఎట్లా అంటే వాక్యం ద్వారానే కాబట్టి ఇతను ఉన్నాడు ఈ నీతిపత్తుడు దేవుడి చెప్పిన కట్టడలను గైకొనిచేవాడిగా ఉన్నాడు ఆయన విధులను అనుసరించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడి ఇతను ఏమంటాడు నిర్దోషి అగును నిజముగా వాడు బ్రతుకును ఇది ప్రభువైన యహోవ వాక్ చూడండి ఎవడైతే దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉంటాడో బట్టి మనందరం తెలుదోషి అని కాబట్టి ప్రభు చేత నిర్దోషి అని వాడు జరిగే కాబట్టి ఎవరైతే ఆయన కట్టడలను గైకోనుచు ఆయన యొక్క విధులను అనుసరించింది వాడు నిర్దోషగును నిజముగా వాడు బ్రతుకును కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామన్నది పరిశీలించుకోవాలి ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞలను ప్రతి కట్టడలను ఆయన చెప్పిన ప్రతి విధులను అనుసరించే వారిగా ఉన్నామా లేదా దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి రక్షింపబడ్డాం కాబట్టి ఒక ఆచారం ఉన్నామా ఆచారంలాగా ఉంటే నీలో ఏం మార్పుండదు నీ జీవితం ఫలం లేని జీవితం లాగానే ఉండిపోతుంది నీ జీవితం క్షీణించిపోతుంది నువ్వు ఎండిపోతావన్నట్టు ఎందుకంటే యేసు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం నీ శక్తి చేత కాదు నీ బలం చేత కాదు అన్నాడు దేవుడు నా ఆత్మ చేతనే జరుగుతుంది నువ్వు అనుకోవచ్చామనే జ్ఞానం కలిగిన వాడిని బహు తెలివి వాడిని బహు బుద్ధిమంతుణ్ణి బహు వివేకం కలిగిన వాడిని నేను దేవుని పట్ల మంచిగానే ఉన్నాననుకుంటే చూడండి ఈ ఫలాలు నువ్వు ఆయన వాక్యం ప్రతిదీ మనం పరీక్షించుకోవాలా లేకపోతే మోసపోయినట్టు అన్నట్టు నీ జీవితం మోసంలో ఉన్నట్టు నీ జీవితం అంధకారంలో ఉన్నట్టు ఎందుకంటే అక్రమం చేసేవాళ్ళు వీళ్ళు నిష్పక్షపాతంగా ఉండకుండా చూడండి దేవుని దృష్టికి యథార్థంగా ఉండకుండా ఈ ఈ గుణగాణాలు కలిగి ఉండకుండా ఉంటే నువ్వు ఎట్లా నిర్దోషి అవుతావు కాబట్టి ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు ఈ నీతిమంతుడు ఈ నీతిపరుడు ఆయన విధులను పాటించే వ్యక్తిగా ఉన్నాడు ఆయన కట్టడలను పాటించే వ్యక్తిగా ఉన్నాడు వాటిని అనుసరించి నడుచుకున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంటాడు ఇతడు నిర్దోషియగును ఇతడు బ్రతుకును ఇది ప్రభువైన యహోవ వాక్కు దేవుడి ఇచ్చిన సెలవు ఇచ్చిన మార్చుకోలేం కదా దీని వాక్యం పట్ల నువ్వు సమర్థించుకోలేం కదా సమర్థించుకుంటే ఆ సమర్థించుకున్న జీవితం దాని ప్రతిఫలం కూడా అట్లానే ఉంటుంది ఒప్పుకుంటే దాని ప్రతిఫలం కూడా అది వేరే లెవెల్లో ఉంటుంది అన్నట్టు కాబట్టి చూడండి ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనంలో అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా ఇప్పుడు ఈ తండ్రి ఉన్నాడు బాగానే ఉన్నాడు నీతిపరుడిగా ఉన్నాడు దేవుని పట్ల యదార్థంగా ఉన్నాడు నిష్పక్షపాతంగా ఉన్నాడు ఆకలి వాళ్ళకి ఆహారం పెట్టేవాడిగా ఉన్నాడు దిగంబర్లకు బట్టలు ఇచ్చేవాడిగా ఉన్నాడు తన పొరుగు భార్య పట్ల కానీ చూడండి ఈ విగ్రహములు చేసుకొని వాటి చుట్టూ తిరగకుండా కానీ ఎవరిని బాధ ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఒకవేళ అప్పు తీసుకున్న ఆ రుణం చెల్లించేవాడిగా లేదా అప్పుకి ఆ వడ్డీకి ఇచ్చేవాడిగా లేడు వడ్డి వచ్చే ఆ లాభం పొందేవాడిగా లేడు అన్ని బాగానే ఉన్నాయి ఈ నీతిమరుడు యొక్క గుణగణాలు ఈ నీతి నీతిమరుడు యొక్క క్రియలు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇతడు నిర్దోషియగును ఇతడు బ్రతుకును ఇది ప్రభువైన యహోవ దేవుడు తీర్పించండి ఇప్పుడు ఈ నీతిపరుడు కుమారుడు అంటే ఇతనికి ఒక బెడ్ ఉంటే చూడండి అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై చూడండి తండ్రి ఏమో మంచిగా దేవుని దృష్టికి అనుగుణంగా ఉన్నాడు ఆయన విధులను కట్టడలను అనుసరించి నడుచుకునేవాడిగా ఉన్నాడు దేవుని ద్వారా నిర్దోషి ఉన్నాడు అంత బాగానే ఉన్నాడు కానీ కుమారుడు ఎట్లా ఉన్నాడంట బలాత్కారము చేయువాడై ప్రాణహాని చేయరాని క్రియల్లో చేసి కాబట్టి ఏవి చేయగలిగిన క్రియలు ఏవి చేయరాని క్రియలు మనకి బైబులు మనుషులు చెప్పరు బైబులు స్పష్టంగా తేటగా బోధిస్తుంది నువ్వు ఏ క్రియలు చేయాలా ఏ క్రియలు చేయకూడదని ఈ లోకంలో ఎవరు అంత స్పష్టంగా చెప్పరానట్టు ఆ జీవగ్రంథము దేవుడు మనకు అడుగుర మన చేతిలోనే పెట్టండు ఎంత మట్టుకు చదవగలిగేలాగా మనమున్నా చూడండి కాబట్టి ఏదైతే చేయరాని క్రియలు చూడండి చేసిన వాడిగా ఉండి మంచి క్రియలలో దేనినైనాను చేయకుండా అంటే చేయరాని క్రియలు చేయవలసిన క్రియలు అవేంటి మంచి క్రియలు దేనినైనాను చేయకుండిన ఎడల అనగా ఏది తన తండ్రి ఎట్లయితే పాటించండో విధానము క్రమము అదే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తారు పర్వతముల మీద భోజనము చేయుటయు తన పురుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టము కలుగుజేయుటయు తాకట్టు చెల్లింపకపోవటయు విగ్రహములు తట్టు చూచి ఏ అకృత్యములు జరిగించుటయు అప్పించి వడ్డీ లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడంటుండ దేవుడు తండ్రి దేవుని చేతను యుద్ధోషని ఎంచబడిండు అతను బ్రతుకును ఇది ప్రభువైన యహోవ వాక్ అన్నాడు దేవుడు ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడు తండ్రి ఏ గుణాలైతే చేసిండో ఏ క్రియలైతే కనపరిచిండో వాటికి ఏది చేయని చేయరాని క్రియలు చేసేవాడిగా దేవుని దృష్టికి కనబడితే అతను బ్రతుకునా అంటాడు దేవుడు మళ్ళీ ఏమంటాడు దేవుడు బ్రతకడంట చెప్పండి ఈరోజు దేవుని దృష్టికి అన్ని మంచి క్రియలు మనం చేసేవారిగా ఉన్నామా చేయరాన్ని క్రియలు చేసేవారిగా ఉన్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలా లేదా మన జీవితాలను పరిశీలించుకోవాలా లేదా వాళ్ళ చెప్పిన మాటలు తీసుకొచ్చి ఇంకొకరు చదువుతావు నీ బుద్ధి బాగలేదన్నట్టు ఇక్కడ వాళ్ళయ్యి అక్కడ అక్కడ వాళ్ళ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటే ఒకలాగా వాళ్ళ దగ్గర ఉంటే ఒకలాగా ఇక్కడుంటే వీళ్ళయ్యి అక్కడుంటే వాళ్ళ ఇలా చెప్పే వాళ్ళందరూ చూడండి దుష్టత్వంలో ఉన్నట్టు భ్రష్టత్వంలో ఉన్నట్టు అన్నట్టు అంటే చెడిపోయిన అంధకారమైన మనస్సు కలిగి అపవిత్రమైన వాళ్ళు అన్నట్టు ఈరోజు లేరు అలాంటి వాళ్ళు లోకంలో అలాంటి వారు లేరా మనతో మంచిగానే ఉంటూ మనల్ని దూషించేవాళ్ళు మనల్ని మంచిగానే ఉంటూ మనల్ని ద్వేషించేవాళ్ళు మన మీద సనిగేవాళ్ళు మనల్ని గొనిగేవాళ్ళు చూడండి ఎందుకు దేవుడు ఇంత మొహమాటం లేకుండా మాట్లాడుతున్నంటే ఎలాంటి వాళ్ళు బ్రతకరు ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చితంగా మరణమునకు పాత్రలు అవుతారు ఎందుకంటే ఇది ఏవి దేవుని దృష్టికి యోగ్యమైన క్రియలు కాదన్నట్టు చక్కపరుచుకోవాలని దీపాన్ని అంటే ఎట్లా చక్కపట్టుకుంటావు నీ జీవితాన్ని ఎట్లా వెలిగించుకుంటావు నీలో దేవునికి చేయరానికి కార్యాలు ఏందో అవి విడిచిపెడితే తప్ప నీ జీవితంలో నువ్వు వెలగవన్నట్టు నీ జీవితంలో ఫలం రాదు నీ జీవితంలో నువ్వు మూడు జీవితం లాగానే ఉంటావన్నట్టు ఫలించలేవన్నట్టు నువ్వు నీ జీవితం ఒక ఎడారి లాంటిది ఒక ఎండిపోయిన జీవితం అన్నట్టు చూడండి ఎందుకంటే యేసుప్రభుకి వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరన్నాడు దేవుడు కాబట్టి దేవుడు చెప్తాడు ఇలాంటి బ్రతుకునా కాబట్టి బ్రతకడు ఈ ఏ క్రియలన్నీ చేసను అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును వాడు ఎవడు ఈ నీతిపరుడు యొక్క కుమారుడు బలాత్కారము చేయువాడై హానికరుడుగా ఉన్న ఈ వ్యక్తి ఈ రీతిగా తన జీవితాన్ని ఇలాంటి చేయరాని కార్యాలు చేసేవాడిగా ఉంటే అతనంట బ్రతకడంట ఖచ్చితంగా అతనికి ఏం విధించబడత మరణశిక్ష విధించబడుతుందంట వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును తీర్పు దేవుడి వల్ల నీ గురించి ఇంకొకడు నీ గురించి తీర్పు ఇవ్వ దేవుని వాక్యమే నీకు తీర్పిచ్చేలాగా ఉంటది నా మాట నా నోటి మాట అగ్ని వంటిది కాదన్నట్టు దేవుడి ఇరిమియా ప్రవర్తక నీకెవరు తీర్పించాలా వాక్యమే నిన్ను తీర్పుగా పెడతది వాక్యమే నేను దోషిగా నిలబెడతాది ఆయన సన్నిధులు ఎందుకంటే నీ జీవితము ఆ రీతిగా లేదు కాబట్టి నీ బ్రతుకు అట్లా లేదు కాబట్టి నీ అలవాట్లు అట్లా లేవు కాబట్టి నీ సాక్ష్యం అట్లా లేదు కాబట్టి ఇవన్నీ ఏ క్రియలు హేయమైన క్రియలు అన్నట్టు మనలో ఉంటే దేవునికి ఇష్టం ఉంటుందా అసహ్యం ఉంటుందా ఎందుకు అసహ్యులు పరలోక రాజ్యానికి పోరంటే ఇలాంటి ఏహేమైన క్రియలు చేసేవాళ్ళు వీళ్ళు చెప్పండి ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలించుకోవద్దా పరిశీలించుకోవాలా లేదు నేను నొచ్చుకుంటాను ఈ వాక్యం కఠినంగానే ఉంది నాకు బాధగానే ఉందంటే నువ్వు ఖచ్చితంగా మరణ శిక్షకు విధించబడేదాన్ని అన్నట్టు విధించబడేవాళ్ళు అన్నట్టు ఎందుకంటే మార్పు నొందకపోతే నువ్వు ఇట్లానే జీవిస్తాం దానికి ఉత్తరవాది ఎవడో కాదు దానికి నువ్వే ఉత్తరవాది ఎందుకంటే యహో దినం వస్తే ఆ దినం మీరు ఏమి చేసిండ్రో అదే మీ నెత్తి మీదకి వచ్చుద్దంట ఆ దినం ఉపాధ్యాయ ప్రవక్త చెప్తాడు ఆ దినము కొరకు కనిపెట్టుకుంటే మీకేమీ మంచిది అంటాడు ఈరోజు దేవుని దినం కొరకు కనిపెట్టుకునే దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకున్న వాళ్ళు మీకేమి లాభం ఇలాంటి క్రియలు ఇలాంటి హేహమైన క్రియలు ఇలాంటివి దేవుని దృష్టికి నీచమైన క్రియలు ఇలాంటివి దేవుని దృష్టికి అసహ్యమైన క్రియలు ఈరోజు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఆ దినము కనిపెట్టుకుంటే నీకేం మేలు నీకేం పలం నీకేమన్నా అర్థం ఉందా దానికి చూడండి అలాంటి వాడు ఖచ్చితంగా మరణ శిక్ష విధించబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును ఎవడు ఉత్తరవాది కాదు తనే ఎందుకంటే వాణి వాణ్ణి క్రియల ఫలము చొప్పున ప్రతి నేను జీతము సిద్ధపరిచి ఉన్నానన్నాడు ప్రకటన గ్రంథంలో చెప్పిండు ఏసుక్రీస్తు ప్రభుత్ తను ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చెప్పిండు వాణి వాణ్ణి క్రియలు ఇవన్నీ ఏంటి ఏహేమైన క్రియలు దాని దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుందా లేదా అదేను నువ్వు దేవుని పట్ల నమ్మకమైన వాడిగా ఉంటూ దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉంటూ దేవుని చిత్తాన్ని సిద్ధపడిన వాడిగా ఉండు ఆ రీతిగా ఆయన పనిలో ఆయన వచ్చే టైంలోను ఉంటే నిన్ను మెచ్చుకుంటాడు నిన్ను ధన్యుడు కూడా అన్నడా లేదా దానికి ప్రతిఫలం ఉంటుంది అన్నట్టు చూడండి ఈరోజు మనం ఎలా ఉన్నా మన జీవితంలో ఎలాంటివి హేయమైన క్రియలు మనలో ఉన్నాయి నమ్ముతున్నారు మంచిదే లోకంలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు ప్రార్థిస్తున్నారు మీ పట్ల దేవుడికి ఆనందం ఉంది నా పట్ల దేవునికి సంతోషం ఉంది నన్ను చూసి ప్రభు ఆనందిస్తుండు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి మన ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినట్టు ఈరోజు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల తీర్పు తెచ్చే దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన మన ఎదుట మన వాకిటే నిలుచున్నాడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ఆ రీతిగా నీ జీవితము ఆయన ఆనందించేలాగా నువ్వు ఆ రీతిగా నీ జీవితము కలిగి ఉన్నావా లేవంటే వేషధారనే కదా కాబట్టి చూడండి ఈ తండ్రి ఏమో నీతిపరుడు ఆయన విధులను కట్టడలను అనుసరించిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడే ఇతన్ని నిర్దోషి అని ఎంచండు అతడు బ్రతుకుతుడు నేను నా నోటి వాకుతో సెలవిస్తున్నాను అన్నాడు ఈ తండ్రికి పుట్టిన కుమారుడేమో చూడండి బలాత్కారం చేయువాళ్ళగా తన తండ్రి ఏదైతే అనుసరించిన క్రియలు అవి ఏవి దేవుడు విధులను కట్టడలను అనుసరించి నడుచుకునే వాడిగా ఉన్నాడు కాబట్టి ఇతడు బ్రతుకునా అంటే బ్రతకడు ఖచ్చితంగా ఇతనికి మరణశిక్ష విధించబడుతుంది అంటాడు దానికి ఉత్తర్వాదేవరు ఆ కుమారుడే ఆ రీతిగా ఏహేమైన క్రియలు కలిగిన వాడే దానికి పాత్రుడు ఇంకొకడు కాదన్నట్టు ఇంకొకరిని బ్లేమ్ చేయడానికి లేదు నువ్వు దేవుడిని కూడా బ్లేమ్ చేయడానికి లేదన్నట్టు చూడండి ఇప్పుడు ఈ బలాత్కారం కలిగిన వ్యక్తికి నువ్కొక కుమారుడు చూడండి ఏహెచ్కల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో అయితే అతనికి కుమారుడు పుట్టగా మొదట ఒక తండ్రిని చూపించాడు అతను నీతిపరుడు తను మంచిగా దేవుని పట్ల నడుచుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని నిర్దోషి అని తనకు పుట్టిన కుమారుడు తన తండ్రి లేడు దానికి ఆపోజిట్ గా ఉన్నాడు కాబట్టి అతడు బ్రతకడు ఇతను ఖచ్చితంగా మరణశిక్ష విధించబడుతుంది తనకు తానే ఉత్తరవాది అని దేవుడు తనకు జడ్జిమెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఆ పాపిస్ట్ అతనికి పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా అతను ఎలా ఉన్నాడో చూద్దాం అయితే అతడు హెహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో అయితే అతని కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్ట క్రియలు చేయకుండిన ఎడల చూడు ఈ కుమారుడు ఎలా ఉన్నాడు ఇతను తండ్రి తన తండ్రి నీతిపరుడు దేవుని దృష్టికి మంచి క్రియలు చేసిన వాడు దేవుని యొక్క విధులను ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నవాడు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు అని ఇతను చూసినప్పుడు తను అలా నడుచుకోలేదు తన తండ్రికి ఆపోజిట్ గా ఉన్నాడు ఈ ఈ తండ్రికి పుట్టిన కుమారుడు ఏమున్నాడు తన తండ్రి చేసిన పాపములు అన్నిటినీ అంటే ఆ పైన అన్ని ఏంటి అంట పాపాలంట వాటిలో ఒక్కటి తప్పిపోయినా నువ్వు కూడా పాపంలో ఉన్నవాడు పాపము చేయువాడు వాడెవడో వాడు ఖచ్చితంగా మరణశిక్ష పొందుతున్నాడు అన్నట్టు అందుకు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు దండిడంటే ఆయన క్షమించాలంటే నీ అతిక్రమాలు ఒప్పుకోవాలా దాచుకుంటే ఏముంటది సమర్థించుకుంటే ఏముంటది నీ జీవితము నీ బ్రతకంతా అవి అంధకారమైన దినాలన్నట్టు నీ జీవితమే ఒక అంధకారం అంటే చీకటి చూడండి కాబట్టి ఈ కుమారుడు పుట్టిన వాడు ఎలా ఉన్నాడు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన ఎడలా అంటే ఎట్టి క్రియలు పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయేలీలు పెట్టుకునిన విగ్రహముల తట్టు చూడకయు తన పురుగువాణి భార్యను చెరపకయు ఎవరినైనాను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారం చేత నష్టపరచకయు ఆకలి గలవానికి దిగంబరికి బట్ట ఇచ్చి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదిహేడవ వచనంలో భేదవాని మీద అన్యాయంగా చెయ్యి లాభము కొరకు అప్పీకైక వడ్డీ పుచ్చుకొనకయు నుండిన నా విధులను అనుసరించు నా కట్టడలను అనుసరించు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును చూడు తండ్రి పాపం చేసిండు తండ్రి దోషం చేసిండు తండ్రి దుష్టత్వంలో ఉన్నాడు తండ్రి దేవుడు ఏం చేస్తాడు ఇతడు బ్రతకడు ఇతడు ఖచ్చితంగా మరణశిక్ష విధించబడతాడు అని తన తండ్రికి సెలవిచ్చిండు ఇప్పుడు కుమారుడు ఏం చేసిండు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూసి తను ఆలోచించుకొని ఏం చేసిండు తన తండ్రి చేసినట్టు చేయక దేవుని విధానంగా దేవుని ప్రకారంగా అంటే అయన విధులను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే దేవుడేమంటాడు తన తండ్రి చేసిన దోషమును బట్టి ఈ కుమారుడు చావడు అవశ్యముగా అతడు బ్రతుకును ఎందుకు ఎందుకంటే అతని తండ్రి క్రూరుడే పరులను బాధపెట్టి అంటే తన తండ్రి ఎలా ఉన్నాడు క్రూరుడు దుష్టత్వంలో ఉన్నవాళ్ళు క్రూరత్వం అంటే మృగాలతో సమానం అన్నట్టు మృగాలకి ఈ మనుషులకి తేడా ఏం కాబట్టి దుష్టత్వంలో ఉన్నవాళ్ళు అలాంటి దుష్టత్వంలో ఉన్న మనుషులు ఒక ఆ మృగాలకి ఆ నోరు లేని ఈ నోరుండి మాట్లాడే మృగాలకి ఈ మనుషులకి ఈ రెండు తేడాలు రెండు జంతువుల్లాగా నీచంగా ఉంటాయన్నట్టు అంత అంతగా అలా ఉంటారు కాబట్టి తన తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి ఎవరు తన తండ్రి తన జనులలో తగని క్రియలు చేసను గనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందును ఎవరు తన తండ్రి అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు కాబట్టి మీరు అంటే మన గురించి చెప్తున్నాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు దేవుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొని చున్నారు కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గై గనుక అతడు అవశ్యముగా బ్రతుకును తండ్రి ఏం చేసిండు ఆ రీతిగా నీతిని న్యాయాన్ని అనుసరించిన లేడు దేవుని యొక్క కట్టడలను అనుసరించి గైకొని నడుచుకునే వాడిగా లేడు కాబట్టి అతడు ఖచ్చితంగా మరణము నొందును అతనికి మరణ శిక్ష విధించబడును అతను బ్రతకడు ఇప్పుడు తన తండ్రి చేసిన దోషక్రియలను బట్టి కుమారుడు ఎలా ఉన్నాడు దేవుని దృష్టికి ఆయన కను దృష్టికి తను దేవుని యొక్క నీతి న్యాయాలు అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి గైకొనేవాడిగా ఉన్నాడు కాబట్టి తన కుమారుడు బ్రతకును కాబట్టి ఎహెచ్కల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో పాపము చేయువాడే మరణము నొందును కాబట్టి ఎవరు మరణం పొందుతరు అంటే పాపము చేయువాడు తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు కాబట్టి తండ్రి చేసిన దోషాన్ని ఇక్కడ కుమారుడు మోయటలేదు కుమారుడు చేసిన దోష శిక్షను తండ్రి మోయడు నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును దుష్టిని దుష్టత్వము ఆ దుష్టినికే చెందును ఎందుకు దుష్టత్వాన్ని విడిచిపెట్టుట వివేకం అంటే ఈ కుమారుడు ఎవరు ఈ మూడో వాడికి ఉందన్నట్టు ఆ వివేచన నా తండ్రి తన తండ్రి చేసినట్టు దేవుని దృష్టికి నడుచుకోలే నా అతని తండ్రి ఎన్నో నీతి న్యాయాలు అనుసరించి దేవుడు విధించిన ప్రతి కట్టడలను విధులను అనుసరించి నడుచుకొని ఇతను బ్రతుకును అని దేవుడు ద్వారా నిర్దోషిగా ఉంటే తన కుమారుడు ఏం చేయాలా తన తండ్రి ఆ రీతిగా లేనప్పుడు తను తన తండ్రి ఉండాల కానీ ఇతను ఏం చేసాడు దుష్టత్వాన్ని విడిచిపెట్టలేకపోయాడు కానీ ఇతనికి పుట్టిన కుమారుడు తన తండ్రి చేస్తున్న విధానాలు చూసి ఆలోచించుకొని వాటిని చేయకుండాడు కాబట్టే ఏబుగాంధంలో ఉన్న వాక్యము అదే చెప్తుంది అన్నట్టు దుష్టత్వాన్ని విడిచిపెట్టుటయే వివేకం ఈరోజు చాలా మంది నాకు తెలివి కావాలా వివేకం కావాలా బుద్ధి కావాలా జ్ఞానం కావాలా అంటారు మంచిదే ముందు దేవునికి లోబడి ఆయన వాక్యాన్ని విని గైకొని ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఇవన్నీ నీకు వస్తాయన్నట్టు దేవుని పట్ల లోబడే జీవితం లేకుండా దేవుని మాట విని గైకొని దాని ప్రకారంగా నడుచుకోకుండా దేవుని పట్ల భయభక్తులు లేకుండా ఉట్టి జ్ఞానం తెచ్చుకుంటే ఏం సుఖం కాబట్టి ఇతను ఎలా ఉన్నాడు నీతిపరుని నీతి ఆ నీతి పరునికే చెందును కాబట్టి తన తండ్రి నీతిపరుడు తన నీతి తనకే చెందింది కానీ తన కుమారుడు ఎలా ఉన్నాడు నీతిపరుడు అన లేడు దుష్టత్వంలో ఉన్నాడు కాబట్టి తనేం చేసిండు దానిని బట్టి తను మరణ శిక్ష విధించిడు ఉత్తరవాది తనే అని చెప్పిండు దేవుడు చూడండి అయితే దుష్టుడు తను చేసిన పాపములన్నిటినీ విడిచి కాబట్టి దేవుడు ఎందుకు దుష్టత్వాన్ని విడిచిపెట్టండి దుష్టాత్మంలో ఉన్నవాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు అన్నట్టు ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నవాళ్ళు గ్రహించుకోవాలన్నట్టు విడిచిపెట్టమంటున్నాడు దేవుడు ఈరోజు విడిచిపెట్టగలిగేలాగా నువ్వు ఉన్నవా ఏదో కూర్చోవాలా చెప్పుకోవాలా ఆ బ్రదర్ ఏదో చెప్పాలా వినాలా యథావిధిగా జీవించాలా మరలా రావాలా పోవాలా మన బతుకులు అట్లనే ఉంటాయి దాని తగ్గ ప్రతిఫలం ఒక దినము అకస్మాత్ గా వచ్చి పడితే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ అట్టుంటది ఎవరైతే వాక్యాన్ని విని లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యంగా జీవించేవాడు అవడైనా కానీ ఈ లోకంలో ఎంతటి గొప్పవాడైనా దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారన్నట్టు ఈ రోజు బాగానే ఉంటది నవ్వుకోవడానికి లేదా చెప్పుకునేవాడిని దూషించడానికో తిట్టుకోవడానికో కఠినపరుచుకోవడానికి బాగానే ఉంటది కానీ దీని ప్రతిఫలం ఒక దినం అనుభవించేటప్పుడు తెలుస్తుంది దాని బాధ దాని నొప్పి దాని యొక్క వేదన యాతన ఎట్టుంటది ఎందుకంటే ఆ నరకంలోకి కొనిపోబడినప్పుడు ఆ అగ్నిగొండంలో కాల్చిబడుతున్నప్పుడు ఆ బాధ ఆ వేదన అప్పుడు గుర్తొస్తుంది ఆ రోజు నేను ఎందుకు నా జీవితాన్ని మార్చుకోలేకపోయినా ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఎందుకు నేను కఠినపరుచుకున్నానా లేకపోతే ఈ స్థలంలో ఉండేవాడిని కాదు కదా ఆ స్థలంలో ఉండేవాడిని కదా ఆ స్థలం ఏది పరలోక రాజ్యం అన్నట్టు అప్పుడు నీకు ఎవడు చెబితే ఏం సుఖం అంతా జారిపోయినాక చే జారిపోయినాక నీ బ్రతికే తలకిందులైనాక చూడండి అందుకు నేడే అనే దినం మనల్ని ప్రభుకి తగినట్టుగా మనల్ని జీవించడానికి మనం మనం మార్చుకునే వారిగా ఉండాలి అందుకు యశుప్రభు అన్నాడు మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది గొర్రెల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషం ఎందుకు ఆ ఒక్క పాపి ఆ పరలోక రాజ్యంలో ఉంటాడు ఈ తొంభై మంది ఉండరు అన్నట్టు సంతోషం రోజు దేవుని సన్నిధిలో ఉండి ఉంటే మంచిదే కానీ నీ జీవితం ఆ రీతిగా దేవునికి తగినట్టుగా దేవునికి దగ్గరగా జీవించేలాగా లేకపోతే ఏం లాభం ఇక్కడ ఉండడం వల్ల ఇలా వచ్చి కాలక్షేపంగా ఉండడం వల్ల ఏం లాభం వాక్యాన్ని విని పాటించడం వల్ల కాలక్షేపం చేసేవాళ్ళు ఈ మాట మీకు వినడానికి గ్రహించడానికి కఠినమైన మాట అయినా కానీ నేను సత్యమే బతుకుతున్నాను అలా ఉన్నవాడు సత్యమే మాట్లాడుతున్నాను నీకు కష్టం అయిపోవచ్చు నీకు కఠినం అవ్వచ్చు యశు ప్రభు దగ్గర కూడా కొంతమంది రొట్టెలు భుజించడానికి వస్తే ఆయన ఇవ్వలేదు శిష్యులు కూడా చాలా మంది ఆయన చెప్పిన మాట ఇది ఎన్నటి మాట ఇది కఠినమైన మాట అని చాలా మంది తొలగిపోయినారు కానీ ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అయినారు అన్నట్టు చూడండి మనం జీవితాలు మార్చుకోకుండా దేవుడు ఏం సెలవిస్తుండో తెలుసుకోకుండా మనలో దేవునికి విరోధకరమైన జీవితము దేవుని పట్ల ఆయాసకరమైన జీవితం మనలో లోపాలు ఉంటే చూపిస్తున్నప్పుడు సరి చేసుకోకుండా ఉంటే నువ్వు ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా నువ్వు కాలక్షేపం చేస్తున్నావన్నట్టు టైం పాస్ ఈరోజు టైం పాస్ చేసేవాళ్ళు లోకంలో ఎక్కువైపోయినారు అన్నట్టు వాక్యం ఎందుకు దేవుడు మాట్లాడాలా అర్థం ఎందుకు అవసరం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో స్థితి చూసుకోవడానికి దేవుని సన్నిధికి ఎందుకు రావాలా దేవుడు ఎందుకు నీతో మాట్లాడాలా నీ స్థితిని చూపించాలని లేకపోతే కాపర్లను పెట్టాలని సువార్థికులను పెట్టాలని బోధకులను పెట్టాలని అపోస్తులను పెట్టాలని ప్రవక్తలను పెట్టాలని ఆయనకేం పని కదా ఆయనకు అవసరం లేదు కదా వీళ్ళంతరూ సేవకులు వీళ్ళంతా ఎందుకు బోధించాల నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో బెడబడ్డావో ఇప్పుడు ఏ స్థితిలో నీవు ఉన్నావో అది నీకు చూపిస్తాడు దేవుడు మనము పక్షపాతంగా ఉండి మనం చూపించాం నొచ్చుకుంటారనో బాధపడతారనో దూరం అవుతారనో మన స్వనీతితో ఆలోచిస్తాం కానీ దేవుని విధానం ఉండదన్నట్టు శాస్త్రులు పరిశీలన వచ్చినప్పుడు స్ట్రైట్ గానే చెప్పిండి దేవుడు మీరు ఈ లేఖన భాగాన్ని చదవలేదా మీరు గ్రహించలేదా అది అది చదివి గ్రహించినారు కాబట్టి పనులు కొనుక్కొని ఆయన చంపడానికి వెతికిండ్రు అట్లా ద్వేషిస్తూ ఈ వాక్యం వినడానికి కష్టంగా ఉంది దురద చెవులు కలిగిలాగా ఉంటే ఎట్లా నీకు వినుసొంపుగా దేవుడు మాట్లాడడా కదా నీ జీవితం చీకటిలో ఉంటే నువ్వు నిజంగా ఆ స్థితిలో బాధలో ఉంటే నీకు ఆదరణగానే మాట్లాడతాడు కానీ మనం ప్రతి దినం ఆదరణకరంగా దేవుడు మాట్లాడాలని ఆశపడతాం స్వార్థపరులోం కాబట్టి చూడండి కాబట్టి అవశ్యముగా అతడు బ్రతుకును యహెచ్కల్గందము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో అతడు చేసిన అపరాధములలో ఒకటియు రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును చూడు ఎందుకు దేవుడి మాట చెప్తుడు అతను ఏంది ఒకప్పుడు పాపం చేసిన ఒకప్పుడు రక్షణ పొందనప్పుడు చెడుగా నడుచుకున్న వ్యక్తే కానీ నన్ను రక్షకుడిగా అంగీకరించి నా నిమిత్తము మారు పొంది బాప్తీసం పొంది నన్ను రక్షకుడిగా అంగీకరించి నువ్వు బాప్తీస్మం పొందిన తర్వాత ఇప్పుడు నీ పాపాలు నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా నీ ఒకప్పుడు జీవితాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటానంటే నువ్వు రక్షింపబడి కూడా మరల అదే రీతిగా జీవిస్తే నీ పాపాలు నా దృష్టికి కనబడతాయి అప్పుడు జ్ఞాపకం చేసుకుంటా దాన్ని రేపటి దినం నీ ఎదుట నిలబడి తీర్పిస్తా నువ్వు ఎంతటి ఆ దినము సాగిల ఆయన సింహాసనం ఎదుట నువ్వు ఎంతటి ఆ దినం దేవుని దృష్టికి నిర్దోషిగా లేకపోతే నువ్వు నరకానికి పోవాల్సింది అన్నట్టు నీ రికమెండేషన్లు ఏం బనికిరావన్నట్టు నీ పేరు ప్రఖ్యాతలు ఏం పనికిరావన్నట్టు నువ్వు కలిగి ఉన్న సంపద ఏది పనికిరాదన్నట్టు నీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు కూడా ఆ రోజు ఎవరు పనికిరారన్నట్టు కాబట్టి దేవుడు ఎప్పుడైతే నువ్వు పాపంలో ఉన్నవాడివి పాపంలో జీవించిన నువ్వు తప్పు తెలుసుకొని దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆయన పట్ల లోబడి భయభక్తులు కలిగి నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటే నువ్వు చేసిన పాపాలు నేను ఏవి మరలా జ్ఞాపకం చేసుకొని నాకు జ్ఞాపకంలోకి రావు అంటుండేడు దేవుడు మనం చూస్తే అపోస్తుడైన పౌలు ఎంతమందిని హింసించిండు దూషించిండు ఎంత పాపం చేసిండు కానీ ఎప్పుడైతే తన పాపానికి ప్రాయచితం పొందిండో బాప్తిస్మం పొందిండో తను ఎప్పుడైతే సత్యాని గ్రహించిండో నిజమైన దేవుడిని తెలుసుకున్నాడో తన జీవితం మరలా దేవుడు తన పాపాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం రాలేదన్నట్టు ఎందుకంటే అక్కడి నుంచి తను ఏమున్నాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలను విధులను కట్టడలను ఆయన పిలుపుని బట్టి ఏర్పాటును బట్టి నడుచుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు కాబట్టి ఒకప్పుడు పౌలతో నాకు పని నన్ను నమ్మినాక నా పట్ల ఇప్పుడు ఎట్లా ఉన్నాడో ఆ పౌలు కావాలి ఒకప్పుడు పౌలు నాకెందుకు ఒకప్పుడు సిస్టర్తో నాకేం పని ఒకప్పుడు బ్రదర్ చెప్పే మాటతో నాకేం పని ఎవరితో నాకేం పని నన్ను చూసేవాడు పరిశీలించేవాడు పరీక్షించేవాడు నా యొక్క విధానాలను బట్టి తీర్పించే దేవుడు ఆయన దృష్టికి నేను ఎలా స్థితిలో ఉన్నానో చూసుకుంటా కానీ మనుషులతో అవసరం లేదు కదా చూడండి అయితే దుష్టులు మరణము నొందుట చేత యుహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా చూడు వాళ్ళు మరణించడము వాళ్ళు కూడా మరణశిక్ష పొందుకోవడము వాళ్ళు కూడా నశించిపోవడము నాకే మాత్రమైన సంతోషము కలుగునా అంటుండే దేవుడు ఇష్టం లేదు దేవుడికి అందుకు కఠినంగా అయినా బండలాంటి హృదయాలు మారాలంటే మాట్లాడక తప్పక దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నువ్వేమో బుద్ధిలేని లేని కన్యకలాగా మనుషులు వ్యక్తిగా ఉన్నావు తప్ప చూడు నీ స్థితిని తెలుసుకోలేకపోతున్నా లబోధిక సంఘానికి వచ్చినప్పుడు కూడా దేవుడు తలుపు తాడుతున్నాడు ఈ రోజు కూడా ఆయన తలుపు కొడతానే ఉన్నాడు వాక్యం కానీ ఎవ్వడు ఆయన తలుపు కొట్టే విధానాన్ని ఆయన స్వరాన్ని వినే స్థితిలో లేరన్నట్టు మత్తులు కొందరు మనుషుల మత్తులో ఉన్నారు కొందరు సంఘాల మత్తులో ఉన్నారు కొందరు ఈ లోకం అనే మత్తులో ఉన్నారు కానీ ఒక్కడన్నా దేవుని దృష్టిలో మేల్కొని ఆయన దృష్టిలో ఆ స్వరం వినే స్థితిలో కనిపించట్లేదు అన్నట్టు చూడు ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గ్రహించుకోవాలి కదా కాబట్టి దేవుడు అంటాడు నాకే మాత్రమైనా సంతోషము కలుగున ఎవరు దుష్టులు మరణము నొందుట చేత వాళ్ళు మరణం పొందాలా అది నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని చూడండి ఎంత బాగా స్పష్టంగా ఉంది క్రైస్తవ్యం అంటే దిద్దుకోవడం అన్నట్టు క్రైస్తవ్యం అంటే సరి చేసుకోవడం అన్నట్టు ఈరోజు ఎవరుము ఆ రీతిగా మన ప్రవర్తనను బట్టి దిద్దుకునే వారిగా ఉన్నాం కష్టం ఈ బ్రదర్ చెబితే నేను నినాలా ఈడవడం నిన్న కాక మొన్న రెండు సంవత్సరాల కింద నేను ఎప్పటి నుంచి ఉన్నా నలభై ఏళ్ళ నుంచి సేవలో ఉన్నా ఇతనికి ఏం తెలుసు బైబులు ఎట్లా మాట్లాడతారు అన్నట్టు వీళ్ళని వేటితో కూడా దేవుడికి కూడా అర్థం కాదన్నట్టు అంటే నువ్వు ఎంత అహంకారమైన మనసు కదా అది అంటే అదే కదా వీళ్ళంతా నాశనానికి పడిపోవడానికి అది సూచనలు అన్నట్టు ఆ రీతిగా ఉన్నవాడు ఆ రీతిగా ఉన్న ఆడవాళ్ళైనా పురుషులైనా ఎవ్వరైనా అందరూ దేవుని దృష్టిలో సమానమే కదా కాబట్టి అది అహంకారంతో కూడిందన్నట్టు నీకన్నా ఉన్నతమైన చెప్తే నేను వింటాను అన్నది నీకన్నా కిందోడు చెప్తే వింటాను వినను అన్నదానికి ఇది ఎట్టుంటదంటే చూడు గర్వపు హృదయం అంటారు దాన్ని ఈరోజు లేరా క్రైస్తైవము తొంభై శాతం మంది అట్లానే ఉన్నారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యేసుప్రభు అబద్ధికుడు కాదు ఆయన అబద్ధం చెప్పడు ఆయన నిజమే బలికే దేవుడు సత్యమే చెప్పే దేవుడు అట్లా గ్రహించి వినేవాళ్ళైతే ఈరోజు క్రైస్తవం బాగానే ఉంటుంది మన ప్రవర్తనలు బాగానే ఉంటాయి మన సాక్ష్యాలు బాగానే ఉంటాయి మన జీవితాలు బాగానే ఉంటాయి మన దీపాలు కూడా వెలిగేలాగే ఉంటాయి చూడండి ఈరోజు ఎవరు దిద్దుకునే వారిగా ఉన్నారు ఒకడు ఫెయిల్ అయిపోతే నేను ఎందుకు ఫెయిల్ అయిపోయినాను దీనివల్ల ఎందుకు నేను ఫెయిల్ దానికి కారణాలు ఏంది వెతుక్కుంటాడు వెతుక్కొని ఏం చేస్తాడు నెక్స్ట్ టైము ఆ తప్పును దిద్దుకొని సక్సెస్ పొందుతాడు అన్నట్టు ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలా మనల్ని మనం దిద్దుకోవడానికి మనల్ని మనం సరిచేసుకోవడానికి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో చూపించడానికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు నిన్ను తృప్తి పరచడానికి కాదన్నట్టు నీ చెవులకి వినడానికి బాగా సంతోషాన్ని కలిగించే మాటలు బలగడానికి కాదన్నట్టు నిజంగా నువ్వు మరణాపాయ స్థితిలో ఉంటే నిన్ను లేపుతుడు ఆ రీతిగానే మాట్లాడతాడు కానీ నువ్వు వంకర త్రోవలో వంకర బుద్ధి వంకర ఆలోచనలు వంకర ఉద్దేశాలు వంకర తలంపులు కలిగి చెడుతనం కలిగి దుష్టత్వంలో భ్రష్టత్వంలో ఉంటే నీతో తీయగా ఎట్ట మాట్లాడతాడు దేవుడు ఈరోజు మనుషులతో అటు మాట్లాడతాడు అది స్వార్థం కదా దేవుడి నుంచి అట్లా ఆశించడం ఆయన మొదట కోరుకునేది నాకు లోబడ్డం కోరుకుంటాడు నా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అవి ఉండాలంటే అలా ఎలా ఉండాలో చెప్పిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు దేవుడు కాబట్టి నాకే మాత్రమైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అందుకు యేసుప్రభు చెప్పిండు ఒక స్త్రీకి పది వెండి నాణాలు ఉంటే అందులో ఒక నాణ్యం పోగొట్టుకుంటే తను ఇల్లంతా వెతకదా అన్నాడు వెతికితే ఎంత సంతోషపడుతుంది ఒక తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎట్లా సంతోషించండు ఒక తప్పిపోయిన గొర్రె దొరికితే ఆ తండ్రి దానితో సంతోషంతో ఎట్లా ఉన్నాడు చూడండి దేవుడి ఇష్టము మనం ఎవరు మరణం పొందాలా మనం ఎవరు దుష్టత్వంలో ఉండాలా మనమంతా నరకంలోకి పోవాలా మనమంతా చెడుతనంలో ఉండాలా చూడండి అది దేవుడు ఎప్పుడు మనుషుల పట్ల దేవుడి ఆలోచన అది కాదు అది ఉద్దేశం కానే అందుకు ఆయన రాకడా దీర్ఘశాంతము ఎందుకు ఆలస్యం చేస్తుండంటే పౌలు అంటాడు పేతుడు ఆయన దీర్ఘశాంతము మీకు రక్షణార్థమైందని ఎంచుకోండి అంట ఆ దినం వస్తే ఏం కదా దినం వస్తే ఏం కదా ఒక గంట తర్వాత వస్తే ఏముంది ఏం కదా అయిపోయింది అన్నట్టు నీ చాప్టర్ క్లోజ్ అక్కడ ఇక్కడ క్లోజ్ అయిద్ది అక్కడ బుక్ తెరుస్తాడు దేవుడు అయిపోయా చెప్పండి ఇక్కడ అయిపోద్ది నీ బుక్ ముగియడం ఇక్కడ నీ జీవితం అక్కడ లెక్కించడము రాస్తుంటది ఇక్కడ నీ చాప్టర్ క్లోజ్ అయిద్ది నీ బుక్ అక్కడ ఓపెన్ అయిందన్నట్టు ఎందుకంటే తీర్పు తినం కాబట్టి దేవుని ఎదుట నిలబడాలి కాబట్టి అక్కడ ఆరంభం అవుతుందన్నట్టు కాబట్టి దేవుడు అంటాడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని కాబట్టి మనమంతా దిద్దుకునే వారిగా ఉండాలా ఒకని ప్రవర్తన కనిపెట్టినట్ట వివేకులకు మూలమంట వివేకులు ఎవరు దుష్టత్వాన్ని విడిచిపెట్టేవాళ్ళు ప్రవర్తనని కనిపెట్టుకునే అయ్యో నా మాటలో ఏమన్నా గర్వం వస్తుందా అహం నేనేమన్నా తొందరపడి ఎదుటి వారి ఉన్నానా ఏ ఈ రోజు లేరట్లా మనుషులు ఉంటే దేవుడు ఈ రీతిగా అంత కఠినంగా మనతో ఎందుకు మాట్లాడతాడు నేనున్నాను నువ్వు ఉన్నావు ఎవరు ఉన్నావు ఇదినా నిన్ను మోసపరచుకోవచ్చు రేపు కానీ నీ తీర్పు తినప్పుడు ఆ గ్రంథం ఇప్పబడితే అక్కడ కూడా ప్రభు నేను ఆ రోజు అక్కనే ఉన్నాను నువ్వు ఆ పద్ధం రాసినావని కదా దేవునితో మనుషులతో తర్కిస్తావు మనుషులను చూసి ద్వేషపడతావు దూరం పెట్టేస్తావు అసహించుకుంటావు శత్రుత్వం పెంచుకుంటావు పగబెట్టుకుంటావు అక్కడే పోయి వేసు ప్రభుని పగబెట్టుకోవడానికి ఏముంటుంది కాబట్టి వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము ఇదే ప్రభువగు యుహోవవాకు ఈరోజు చెప్పే వాక్యమంతా ఈ ప్రవచనమే అన్నట్టు మనమంతా దిద్దుకునే వారిగా ఉండాల మన ప్రవర్తన లేకపోతే నువ్వు ఆయనలో బ్రతకలేవు ఖచ్చితంగా నువ్వు మరణంలోకి కొనిపోతావు నరకంలోకి కొనిపోతావు నువ్వు నశించుకోవాలని దేవుని చిత్తం కాదు నువ్వు బ్రతకాలన్నదే ఆయన ఆశ ఆయన సంతోషం అదే కాబట్టి తీర్మానం నీది సిద్ధపాటు నీది ఆయన చెప్పిండు తీర్మానించుకున్న వాళ్ళు సిద్ధపాటు కలిగిన వాళ్ళ ప్రకారంగానే ఉంటుంది అందుకు అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది మారు మనసు ఎవరు పొందుతారు వాళ్ళ ప్రవర్తనని దిద్దుకునే వాళ్ళ ప్రవర్తనను సరి చేసుకునే ఉన్న పాపాలు విడిచిపెట్టే వాళ్ళు వాళ్ళ పట్ల దేవునికి సంతోషం నీ పట్ల కానే కాదు ఈ సత్యం తెలిస్తే ఇక మీదట నిన్ను పరిశీలించుకుంటావు దేవుని దృష్టిలో లేదు అంతా బాగానే ఉంది పోయి చెప్తున్నాను వస్తున్నాను అంతా బాగానే ఉందనుకుంటే రేపటి దినం నీ జీవితం నీ బ్రతుకు నీ సాక్ష్యము దేవుని ఎదుట నిలబడితే తీర్పు అంతా అప్పుడు కూడా బాగానే ఉంటది కాబట్టి మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఇరిమియా గ్రంథంలో కూడా చూడు ఏడో అధ్యాయం మూడో వచనంలో సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నగు యహోవా సెలవిచ్చుతున్నాడు నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొని కరెక్షన్ చేసుకోమంటాడు దేవుడు ఈ రోజు ఈ రోజు వాక్యమంతా అదే తన తండ్రి పాపాలు చేసిన వాడే కుమారుడు ఏం చేసిండు తన తండ్రి పాపాలు చూసి ఆలోచించుకొని తన తప్పును అలా చేయకూడదని ఏం చేసిండు దేవుడి ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి అతడు బ్రతుకుతుడని చెప్పిండు తన తండ్రి చేసిన దోషం అతని మీదకి రాదు అతడు అవశ్యంగా బ్రతుకుతుడని చెప్పిండు చూడండి ఈ రోజు దేవుడు మనతో కూడా అట్లనే మాట్లాడుతున్నాడు కదా మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోమంటాడు మీ ప్రవర్తనని దిద్దుకోమంటాడు మీ పాపాలు విడిచిపెట్టమంటాడు ఇకనైనా పైకి భక్తి గలవారిలాగా ఉండే విధానం పక్కన పెట్టి ఇక మీదటన్నా నా శక్తిని ఆశ్రయించే వారిలాగా ఉన్న మంచి అవుతున్నాడు మనం అంతా భక్తి కనిపిస్తాం కానీ ఎవరిలో శక్తి ఉంది నీలో ఉందా దేవుని శక్తి ఉంటే ప్రవర్తన ఎందుకు బాగలేదు దేవుని దృష్టికి నీ సాక్ష్యం ఎందుకు బాగలేదు దేవుని దృష్టికి నీ హృదయ స్థితి ఎందుకు బాగలేదు దేవుని దృష్టికి చెప్పే వాక్యాన్ని బట్టి కాదు కదా దేవుడు కాబట్టి చూడండి మనం ఏం చేయాలంట మీ మార్గాలను విడిచి ఏది నువ్వు ఉన్న దుష్టత్వం అనే మార్గం నువ్వు కలిగి ఉన్న మార్గాన్ని విడిచి నీ క్రియలను దిద్దుకోమంటోడు దేవుడు మీ ప్రవర్తనని దిద్దుకోమంటోడు ఈరోజు నిన్ను దిద్దుకుంటావా లేదు అది అట్లానే ఉంటదంటే రేపటి దినం నీ జీవితం కూడా అట్లనే ఉంటది నేనేం తీర్పు దేవుడు కూడా ఏం తీర్పిస్తలేదు వాడు చేసిన క్రియలను బట్టి తనకు తానే ఉత్తరవాది అగునన్నాడు దేవుడు నీవు చేసిందే ఆ దినం నీ నెత్తి మీదకు అది ప్రవచనం అంటే అది నీకు తీర్పులాగా ఉండి నీకు కఠినంగా ఉంటే నువ్వు మారవన్నట్టు నీ జీవితం మారదు నీ అలవాట్లు మారు నీ బ్రతుకు మారదు నీ స్థితి మారదు నీలో దేవుని పట్ల ఉన్న జీవితము ఏది మారదు అన్నట్టు నువ్వు అట్లానే ఉంటావు అన్నట్టు దేవునికి ఇష్టమా చూడండి హిహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో నేను క్లోజ్ చేస్తున్నాను అయితే నీతిపరుడు తన నీతిని విడిచి అంటే మొదట మనం చూస్తున్నాం కదా ఒక నీతిపరుడు అలాంటి వ్యక్తి బాగానే ఉన్నాడు కదా దేవుడు బ్రతుకుతున్నాని చెప్పిండు కదా అలాంటి నీతిపరుడు మరలా తన నీతిని విడిచి పాపము చేసి చూడు అంటే నీతిపరుడు కూడా వెలిగింపబడిన వాడు కూడా రక్షింపబడిన వాడు కూడా అభిషేకించబడిన వాడు కూడా ఆత్మ ఫలాలు వరాలు పైనన్నవి అన్నీ వెతికి వాళ్ళు కూడా పడిపోతారంట ఎంతసేపు పట్టాలా పడిపోవడానికి ఏమన్నా రోజులు పట్టాలా సంవత్సరాలు పట్టాలా గంటలు పట్టాలా ఒక సెకండ్ జాలన్నట్టు నువ్వు అన్నట్టు కాబట్టి అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు ఏహక ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా చెప్పండి దేవుడు పక్షపాతి కాదన్నాం కదా మొదట పరుడు మంచిగా చేసిండు బ్రతుకునా అన్నాడు అలాంటి నీతి పరుడు మరలా చూడండి తను దేవుని పట్ల ఉన్న నీతిని విడిచి దుష్టులు చేసే పాపాలు మరలా జరిగిస్తే అతడు బ్రతుకునా అంటుండు దేవుడు అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకంలోకి రావు అందుకు జాగ్రత్త నేను నిన్న అభిషేకించబడ్డాను నిన్ను వెలిగించబడ్డాను నిన్నటి వరకు బాగానే ఉన్నాను మొన్న బాగానే ఉన్నాను పది సంవత్సరాల కింద బాగున్నానంటే కాదు కదా ఆయన చూడు కాదు కదా ఈ వాక్యం అట్లానే చెప్తుంది కదా పద్యాల కిందట మంచి సేవ చేసినాను పద్యాల కిందట బాగానే ఉన్నాను ఇప్పుడు లేనంటే దేవుడేమంటాడు అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము జ్ఞాపకములోకి రావు అతడు విశ్వాస ఘాతకుడై ఎవరంట విశ్వాస ఘాతకుడంట విశ్వాస ఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునొందును చూడండి దేవుడు ఎంత స్పష్టగా రూఢీగా తన విధానాన్ని తన యొక్క తను చేయవలసిన ఉద్దేశించిన కార్యాన్ని ఇంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు నువ్వు రక్షింపబడి వెలిగింపబడి దేవుని శక్తిని అనుభవించి పరలోక సంబంధమైనవన్నీ రుచి చూసి నువ్వు పడిపోతే అయ్యో ఒకప్పుడు నేను ముప్పై ఏళ్ళ మంచి పరిచయ చేసినాను నలభై ఏళ్ళ తర్వాత మంచి పరిచయ చేసినాను అని అప్పుడు అనుకుంటే అవి ఏవి దేవునికి జ్ఞాపకంలోకి రావటంట ఈరోజు ఏంది నీ స్థితి అని చెప్తున్నాడు దేవుడు నేను వచ్చే దినం నీ స్థితి ఏంది అప్పుడు స్థితి నాకు పనిలేదు ఈరోజు నీ స్థితి ఏంది ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావన్నది నాకు కావాలా కాబట్టి ఏ మాత్రము జ్ఞాపకంలోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చూడు ఇంత కఠినమైన మాట విశ్వాసం ఉంటే కృతజ్ఞతా భావం ఉంటుంది అన్నట్టు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము చూడు నేను మంచి సేవ చేసినాను బ్రదర్ ఒకప్పుడు నేను ఒకప్పుడు బాగా వెళ్ళినాను బ్రదర్ ఒకప్పుడు నేను అంతా బాగానే ఉన్నాను బ్రదర్ ఒకప్పుడు మంచిదే బ్రదర్ ఈ రోజు నీ పరిస్థితి ఏంది దేవుడు అంటుడు నువ్వు అప్పుడు చేసిన ఏవి ఆయన జ్ఞాపకంలో పెట్టుకోవాలా ఇప్పుడు ఈ రోజు నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు విశ్వాసఘాతకుడివి నువ్వు చేసిన పాపాని బట్టి కచ్చితంగా నువ్వు మరణం పొందుతూ ఇది నేను చెప్పినా చెప్పకపోయినా రేపైతే యేసుప్రభు వచ్చి రూఢీ పరుస్తుడు కదా ఆ దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది రూఢీ పరచబడుతుంది కదా ఆ రోజు కూడా దేవుడు సమర్థించుకొని మనుషులు దూరం అవుతారని దగ్గర అవుతారని దూరం అవుతారని ఆలోచన చేయుడు కదా ఎందుకంటే ఇది జరుగుతుంది అన్నట్టు కాబట్టి ఎబ్రి పత్రికలో అపోస్తుడైన పౌలు ఇదే మాట చెప్పి ఆరు అధ్యాయం నాలుగు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారు ఎప్పుడు ఎందుకు తప్పిపోయినారంటే మరలా దుష్టక్రియలు మరలా సైతానికి అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైపోయినారంట ఆ తప్పిపోయిన కుమారుడి ఎట్ట తప్పిపోయిందో ఆ తమ్మది వంద గొర్రెల్లో ఒక గొర్రె ఎట్ట తప్పిపోయిందో ఆ యొక్క వెండి నాణల్లో ఒక నాణ్యం ఎట్ట తప్పిపోయిందో ఈ వ్యక్తులు కూడా అట్లా తప్పిపోయినారంట తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు ఎందుకు మరలా యశప్రభు ఎందుకు సిలువ వేయబడింటే మీ అందరికీ తెలుసు మరలా ఎందుకు సిలువేయబడుతుందంటే అంటే వాళ్ళ స్థితి మొదటి స్థితి కన్నా కటపటి స్థితి మరి దిగజారిపోయి చెడ్డదైపోయింది అందుకు చాలా భయం అంట వాక్యం అంటే దేవుని పట్లంటే అంత భయం ఉండాలి కదా ఆయనలో ఫలించి అభివృద్ధి పొంది నేను అంచలంచలుగా ఎదుగుతున్నానా నా స్థితిని అంతకంతకు దిగజార్చుకుంటే చెడిపోతున్నానా ఎలా ఉండేది ఒకప్పుడు నేను ఇప్పుడు ఎలా మారిపోతున్నాను ఇవి కూడా కనిపెట్టుకోవాలా అట్ట కనిపెట్టుకుంటేనే నీలో లోపాలు తప్పులు నీకు కనిపిస్తాయి లేకపోతే కనిపించవు కనిపించకపోతే ఏమవుతుంది తెలుసా ఖచ్చితంగా నువ్వు మరణంలోకి పోతావన్నట్టు కాబట్టి చూడండి అయితే ఏహోవ మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు చాలా మంది అంటారు కదా అది ఎట్లా న్యాయం అంతా అప్పుడు మంచి పరిచయ చేసిండు కదా బ్రదర్ ఇప్పుడు పరిచయ చేయపోతే అప్పుడు చేసింది దాన్ని బట్టి అంటే దేవుడు అంటుండడు మీరు అంటారంట ఎవరు మనలాంటి వాళ్ళే మనలో ఉన్న వాళ్ళే అంటారంట దేవుడి దృష్టికి ఏమని యహో మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు కాబట్టి అలా చెప్పే వాళ్ళకి దేవుడి సెలవిస్తుంది ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి చూడండి దేవుడు ఏమంటాడు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది నేను మారని దేవుణ్ణి మార్పు దేవుణ్ణి నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నదేం మీరు వెలిగింపబడి అంతా పొంది మీరు తప్పిపోయినారు పాపం చేసినారు నేను ఎట్లా నీకు తీర్పివ్వగలను నువ్వు పర్ఫెక్ట్ అని నేను ఎట్లా నీ పట్ల చూపించకనే నిష్పక్షపాతంగా న్యాయం తీర్చే దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ కూడా అట్లా నిష్పా నిష్పక్షపాతంగా యదార్థంగా ఉండమన్నప్పుడు నేను నా స్వభావాన్ని ఎట్లా పోగొడతాను కదా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా మనకి కానీ దేవుడు తన స్వభావాన్ని తను మార్చుకోడు ఎవ్వడి కోసం చూడండి నా మార్గము ఎప్పుడు న్యాయమే కదా మీరు ఈ రోజే ఆలోచిస్తారు రేపు ఆలోచిస్తారు నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న కాబట్టి నాకు అన్ని తెలుసు ఏం జరగాల ఏం జరగబోతే సమస్తము నాకు నేను ఎరిగిన వాడు మీకు ఎరగరు మీరు ఇట్లనే మాట్లాడతారు ఈ వాక్యం చేస్తే మీకు కష్టంగానే ఉంటది మీకు బాధగానే ఉంటది కానీ నా మనసును నా ఆలోచనని నా ఉద్దేశం ఎరిగిన వాళ్ళైతే మీరు కఠినపరచుకోరు మీరు హృదయాలు బండలాగా మార్చుకోరు నన్ను ద్వేషించరు నాకు తెలుసు నన్ను ద్వేషించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ మనుషులను సంతోష పెట్టేవాడిని అయితే ఈ పరిచర్ చేయను అవసరం లేదు ఇంట్లో కూర్చొని పనుకుంటే సరిపోతుంది కానీ ప్రభు సన్నిధికి మనుషులను నడిపించాలన్నదే నా పిలుపు నా ఏర్పాటు అదే నచ్చిన వాళ్ళు నచ్చుతారు కానీ మనం సంతోషపెట్టాల్సింది ప్రభుని కదా వాళ్ళకి ఆ మాట చెప్పడం కష్టమైన దానిలో కూడా క్రీస్తు ప్రేమ ఉందన్నట్టు ఎందుకు వీళ్ళు నశించిపోతారు వీళ్ళు మరణ శిక్ష పొందుతారు కాబట్టి దేవుడు అంటుండ నా మార్గము న్యాయమే కదా మీ మార్గమే అన్యాయమైనది మీరు అన్యాయస్థులు మేము కాదు మీరు న్యాతి న్యాయం లేని వాళ్ళు సిగ్గుమాలిన వారు కఠిన హృదయాలు మీరు చెడిపోయిన మనస్సు కలిగిన వారు పాపిష్టి వాళ్ళు మీరు సమర్థించుకున్న మనుషులను లక్ష్య పెట్టేవాళ్ళు ఈ లోకాన్ని ప్రేమించే మీ మార్గము నా దృష్టికి సరైంది కాదు మీ తలంపు లాంటివి కాదు నా తలంపులు కాబట్టి మీరు నన్ను ప్రశ్నించొద్దు మీరు నన్ను అడగొద్దు నేను ఇచ్చే తీర్పు శాసనము అది ఏదైనా అది న్యాయమైనది కానీ మీరు అన్యాయస్థలు కాబట్టి ఎహెచ్కల్ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఆరో నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునొందను కాబట్టి నీతిపరుడే నీతిమంతుడే యశుక్రీస్తు ప్రభులో కడగబడిన వాడే పరిశుద్ధపరచబడిన వాడే పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి అనుభవించి దేవుని వాక్యాన్ని బోధించిన అన్ని చేసిన అన్ని పొందినవాడే కానీ మరలా ఏం చేసిండు తను దేవుని నీతిని విడిచి పాపం చేసిండు అతడు దానిని బట్టి మరణం పొందుతున్నాడు దేన్ని బట్టి తను చేసిన పాపాన్ని బట్టి అందుకు పాపిని అయినా క్షమిస్తాడంట దేవుడు పాపాన్ని క్షమించడు వేషధారకులు అసలు క్షమించాడు దేవుడు వేషాలను మళ్ళీ క్షమిస్తాడు అంటే తెలిసి తెలియని వాళ్ళనైనా క్షమిస్తాడు కానీ ఇది తప్పు ఇది చేయకూడదు అని తెలిసి కూడా నువ్వు పాపం చేస్తున్నావు అంటే తిరుగుబాటు కదా అది కాబట్టి నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఏడల అతడు దానిని బట్టి మరణము నొందను తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణం పొందను కాబట్టి నా తీర్పు అన్యాయం మీరు ఎట్లా చెప్పగలుగుతారు ఎందు నిమిత్తము అతడు తీర్పు పొందిండు ఎందుకు అతను మరణ శిక్ష పొందుతున్నాడు ఎందుకు అతడు మరణము నొందుతున్నాడు తను పాపము చేయడాన్ని బట్టే ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు ఎవరివైనా కావచ్చు ఈ లోకంలో నువ్వు రిషభు అయినా కావచ్చు ప్రభక్తవైనా గొప్ప సంఘం గల్ల సేవకుడు అయినా కావచ్చు నువ్వు ఎవరివైనా కానీ ఆయన తీర్పుకి ఆయన ఎదుట నువ్వు సమానమే నిన్ను హెచ్చించవచ్చు ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను పొగడొచ్చు నీ స్థితిని గొప్పగా చేయొచ్చు కానీ నువ్వు పాపము చేసిన ఆ పాపాన్ని బట్టి రేపటి దినం నువ్వు మరణం పొందుతావు ఇది చూడండి మరియు దుష్టుడు తాను చేయిచూ అంటే ఎవరు అప్పుడు పాపములో ఉన్నవాడు దుష్టత్వంలో ఉన్నవాడు దానిని బట్టి చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరల అంటే పాపములు విడిచి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును దేన్ని బట్టి తన పాపాలు విడిచిపెట్టడం బట్టి ఇతను దుష్టుడే పాపంలో ఉన్నవాడే మరణానికి దగ్గరయ్యేవాడే కానీ తన పాపాలు విడిచిపెట్టడం వల్ల తను తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు ఇతను నీతిమంతుడై ఉండి నీతిని అనుసరించి నడుచుకోకుండా మరలా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి ఇతను మరణ శిక్ష పొందుతున్నాడు ఒకడు మరణిస్తాడు కూడా రక్షింపబడతాడు ఈ రోజు నీ స్థానం మీద చూసుకో ఈరోజు నీవు వే స్థితిలో ఉన్నావో చూసుకో అన్నట్టు అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయకం మాని గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును ఆలోచించుకున్నాడు తప్పును దిద్దుకున్నాడు పాపాలు విడిచిపెట్టాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు ఆయన ప్రకారంగా జీవించడానికి తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకున్నాడు ఆయన తన్నిధిలో పాపాలు అతిక్రమములు అన్ని ఒప్పుకున్నాడు దానిని బట్టి అతను బ్రతుకును అంటున్నాడు చూడండి ఈ వాక్యము చెప్పడానికి కఠినమైన మాట అయినా ఇది సత్యమే ఇది చూడండి అయితే ఇస్రాయేలీలు యహోవ మార్గము న్యాయము కాదని చెప్పుతున్నారు ఇస్రాయేలీలారా నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు కాబట్టి ఇస్రాయేలీలారా ఎవరిని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతను చూడండి బైబులు ఏ మాత్రము మనకి అటు ఇటు కలిపి చెప్తలా ఎవరిని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతను దేవుడు ఆ శిక్ష ఏ రీతిగాైనా రావచ్చు అది ఆ శ్రమ ఏ రీతిగాైనా రావచ్చు ఆ కష్టం ఏ రీతిగాైనా రావచ్చు ఆ బాధ ఏదైనా రావచ్చు ఆ రోగం ఏదైనా కావచ్చు కాబట్టి దేవుడు అంటూ వాడిని ప్రవర్తన బట్టి నేను వాడిని శిక్ష విధిస్తాను కాబట్టి మనం ఏం చేయాలంట మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి తప్పుని ప్రవర్తనని దిద్దుకోవడము క్రియలను దిద్దుకోవడం అంటే ఇదే విడిచిపెట్టడం అలా విడిచిపెట్టేవాడు ఈ లోకంలో ఒక్కడైన యేసు ప్రభుకి ఆ ఒక్కడు పరలోకంలో ఉన్న దేవునికి ఇష్టమే మేము నీతిమంతులము మేము పరిశుద్ధులము మేము మంచిగా ఉన్న కాబట్టి మా కళ్ళు బాగానే ఉన్నాయి అందరి కళ్ళు బాగలేవని చూసే వాళ్ళ పట్ల దేవునికి ఇష్టం లేదు అలాంటి వారి పట్ల దేవునికి సంతోషం లేదు అలాంటి వాళ్ళు ఆయన దృష్టిలో ఆయన చూపులో కూడా లేరు అసలు ఆయన కనుమరుగైపోయినారు ఆయన దృష్టిలో కాబట్టి ఇస్రాయేలీలారా ఎవరిని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విదుత్తును మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటి అన్నిటినీ విడిచిపెట్టిడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి ఏం విడాలంట అక్రమ క్రియలు న్యాయమైన క్రియలు కాదన్నట్టు అందుకు దిద్దుకోవాల సరి విడిచిపెట్టాల నూతన హృదయమును బాగా అర్థం చేసుకోవాల మనకి ఏం కలగాలంట తప్పు దిద్దుకునే వాళ్ళు ప్రవర్తన దిద్దుకునే వాళ్ళు క్రియలను దిద్దుకునే వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టే వాళ్ళకి ఏం కలుగుతుందంట నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి బుద్ధి తెచ్చుకోమంటాడు దేవుడు నీ హృదయ స్థితి బాగలేదు నీ బుద్ధి బాగలేదు నీ జీవితమే నీ సాక్ష్యమే నీ ప్రవర్తనే దేవుని దృష్టికి బాగలేదు కాబట్టి దిద్దుకో సరి చేసుకో విడిచిపెట్టు కాబట్టి ఇస్రాయేలీలారా మీరెందుకు మరణమును ఇదే ప్రభువగు యహోవాకు మీరు ఎప్పుడైతే నూతన హృదయం కలిగి బుద్ధి తెచ్చుకునే వాళ్ళలాగా ఉంటే మీరు మరణం కాబట్టి మరణము నొందువాడు మరణము నొందుటిన బట్టి నేను సంతోషించు కాదు నువ్వు మరణం పొందుతున్నావు నువ్వు చేసిన పాపాన్ని బట్టి నశించిపోతున్నావని కూడా దేవునికి ఇష్టం లేదంట సంతోషం లేదంట కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభు అగు వాక్కు ఎప్పుడు బ్రతుకుతామంట మన మనస్సు తిప్పుకోవాల మన ప్రవర్తనని దిద్దుకోవాలా మన క్రియలను దిద్దుకోవాల మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలా ఈరోజు సరి చేసుకునే వారిగా ఉన్నామా దిద్దుకునే వారిలాగా ఉన్నామా విడిచిపెట్టే వారిగా ఉన్నామా దానికి ఉత్తరవాది ఎవడు లేదు తీర్పు తీర్చినవంటే నీకన్నా పనికి మాలిన బుద్ధిహీనుడు అవివేకం కలిగిన చెడిపోయిన మనసు అంధకారంలో ఉన్నవాడు ఎవడు ఎందుకంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు మరణం వస్తుందన్నట్టు నువ్వు నడుచుకున్న మార్గాన్ని బట్టి తలంపులను బట్టి చేసిన కార్యాలను బట్టి క్రియలను బట్టే నీకు శిక్ష విధిస్తున్న లేదప్ప దేవుడు నువ్వు నశించిపోవాలని కాదు కాబట్టి ఆయనకి నువ్వు మరణం పొందినా కానీ ఆయనకి సంతోషం లేదంట అది ఆయనకి ఇష్టం లేదంట నీ విధానాన్ని దిద్దుకొని నీ క్రియలను సరి చేసుకొని నీ మనసు తిప్పుకొని ఆయన తట్టు తిరిగితేనే దేవునికి సంతోషం అంట ఎందుకంటే నువ్వు నశించుకోవన్నట్టు పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు సర్వోన్నతుడా సర్వాధికారి దేవా నీకు స్థుతులను అయిన స్తోత్రములు ప్రభ కాబట్టి ప్రభ ఈ వాక్యం అనేది ఒక అద్దము ప్రభ నిజస్వరూపం నిజం మీలో ఉంది అబద్ధం ఈ లోకంలో ఉంది ఈ లోకంలో బోధించే బోధకుల్లో ఉంది ప్రభ సత్యాన్ని మరుగుపరిచినారు మనుషులకి కల్పితాలు బోధించినారు కల్పనా కథలు చెప్పినారు మనుషులను సంతోష పెట్టే బోధ దేచ్చినారు ప్రభా కబట్టి ఎవడు వడి ప్రవర్తన దిద్దుకోవడానికి ఇష్టపడతలేదు ఎవడు వాడి పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతలేదు ఎవడు వాడి జీవితాన్ని వాడి కలిగి ఉన్న అలవాట్లను వాడి బ్రతుకును మార్చుకోవడానికి నీ దృష్టికి సరి చేసుకోవడానికి మనుషులు ప్రభ అలా చెప్పే వారిని దూరపరుస్తున్నారు అలా చెప్పే వారి పట్ల కఠినంతో ద్వేషముతో పళ్ళు గొలికే వాళ్ళలాగా ఉన్నారు ప్రభా శాస్త్రులు పరిశీలిలాగా వారి నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పర్లోక రాజ్యంలోకి పోరన్నారు ప్రభావ ఆ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి నాయన మేము ఎవరిని మేము చూడం ప్రభ ఎందుకంటే మేము మనుషుల కొరకు ప్రయాసపడతలేదు మనుషుల దృష్టికి గొప్పవారిగా అనుకోవడానికి ప్రయాసపడతలేదు మనుషులను సంతోషపెట్టాలి అని మేము ప్రయాసపడతలేదు కాబట్టి నా ప్రభ నువ్వు చెప్పే వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము వెతకాల మా జీవితాలు ఈ వాక్యం అనేది ఒక అర్థం అద్దంలోకి వస్తే అది నిజమే చదువుతుంది అబద్ధము చెప్పదు కాబట్టి మేము లోబడాలా ప్రభ మా హృదయాలను మా మనస్సును మేము తిప్పుకోవాలా ఆలోచించుకోవాలా అప్పుడే మేము పాపాలు విడిచిపెట్టగలం అప్పుడే మా ప్రవర్తనని దిద్దుకోగలం అప్పుడే మా క్రియలను కూడా మేము దిద్దుకోగలము నీ మార్గంలో మేము నడవగలము అప్పుడు మేము నిత్య జీవం పొందుకోగలం ప్రభావ కాబట్టి దేవాతండ్రి నీ మాటల విషయంలో నీకు లోబడే విషయంలో ఏ విషయంలో మేము తప్పిపోతున్నాము ఏ విషయంలో ప్రభావ నీ దృష్టికి మేము నిర్దోషిలాగా లేకుండా ఉన్నాము దోషంలాగా నిలబడుతున్నాము ఏ క్రియల వల్ల ఏ హేయమైన క్రియల వల్ల ఎలాంటి జీవితం వల్ల ఎలాంటి ప్రవర్తన వల్ల ఏ రీతిగా ఉన్నామో ప్రభా నైనా మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మీరు క్షమించకపోతే వీటి నుంచి మేము పొందలేం మీరు క్షమిస్తేనే మీ చేత మేము నిర్దోషి ఎంచబడతాం ప్రభావ కాబట్టి తండ్రి ఈ వాక్యాల్లో ఏ విషయంలో మేము తప్పిపోతున్నాం ఎందుకంటే ఈ మాటలు మరలా చెప్పడానికి మేము వినకపోవచ్చు కానీ ఈ వాక్యము ఒకప్పుడు నీ ఎదుట ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్తుంది ప్రాభ కాబట్టి నీతి ఉండి నీతిని విడిచి పాపాలు చేస్తే ఖచ్చితంగా మరణశిక్ష పొందుతాం కానీ దుష్టిని మార్గంలో ఉన్న ఈ రోజు అని మేము అనుకొని మా తప్పును దిద్దుకొని మా క్రియలు దిద్దుకొని మా మనసు తిప్పుకొని నీ వైపు తీరితే ఈ రోజు మేము రక్షించబడతాం తండ్రి కాబట్టి మేము రక్షించబడాలనేదే మీ సంతోషమే తప్ప మేము నా తండ్రి మరణం పొందాలని కాదు మేము నశించుకోవాలన్నది కాదు మేము నిత్య నరకానికి పోవాలన్నది కాదు ప్రభ కాబట్టి ఏ విషయంలో అయినా కానీ ప్రభ మీ కన్నులకు సమస్తము అది తేటగా కనబడుతుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను చెప్పేవాడిని వేషధారకుడిగా నేను ఉండొద్దు వేషధారకులు నువ్వు ఉమ్మి వేస్తానన్నావు ప్రభ వాడు ఎంతటోడైనా ఎంతటి గొప్ప ఎవరైనా కాబట్టి మీ చేత ఉమ్మి వేసే స్థితికి మేము దిగజారొద్దు అంతగా మా బ్రతుకును మా మేము చెడిపోవద్దు ప్రభ కాబట్టి మేము నన్ను ఆనందించే వారిలాగా నిన్ను సంతోష వారిలాగా మీ పట్ల సాక్ష్యం పొందేవారిగా నీ పట్ల నమ్మకమైన వారిగా మేము ఉండలేదప్ప నీ చేత ఉమ్మి వేసుకునే స్థితికి మేము ఉండద్దు ప్రభు ఒకవేళ అలాంటి స్థితిలో నా మటుకు నేను నీ సన్నిధిలో ఉంటే ఆ రీతిగా నీ దృష్టికి నేను కనబడుతుంటే ఆ రీతిగా నీ దృష్టికి నా క్రియలు నా ప్రవర్తన నా సాక్ష్యం నేను ఆ రీతిగా నీ దృష్టికి దోషిలాగా నేను కనబడుతుంటే తల్లి నువ్వు గొప్ప దేవుడు జాలిగల దేవుడు కరుణ కటాక్షం కలిగిన దేవుడు వాత్సల్యం కలిగిన దేవుడు నువ్వు ఎంతటి పాపినైనా నీ వద్దకు వస్తే తోసి వేయకుండా నేను బహుగా క్షమిస్తానన్న మాట జ్ఞాపకం చేసుకోండి ఆ రీతిగా నన్ను క్షమించండి అలాంటి క్రియలు నేను కలిగి ఉంటే నన్ను క్షమించండి ఇక మీదటన్న ప్రభ ప్రతిదీ దిద్దుకొని ప్రతిదీ విడిచిపెట్టి సరి చేసుకొని నైనా మేము నీకు వరకు జీవించే వారిగా నన్ను లేవనెత్తమని తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో నా తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ నాడు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మనందరికీ ఎవరి గురించి అయితే ప్రతిదినం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో ఎంతో మంది నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడే బాధపడే వాళ్ళందరికీ ఆయన కృపా కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆమె ప్రైజులక అందరికీ